సదాత్మధ్యాన నిరత విషయ్య పరాంగ్ముఖం నిష్ణా చంద్రశేఖర భారతీ వివేకిన మహాప్రజ్ఞార్యక్షమాధి సదాభివూర్వంతం విద్యాతీర్థు భానావీ తీర్థం విద్యాతీర్థం వివేకినా ఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నీతరాగం వివేకినం వందే వేదాంత తత్వం విదుషేఖర భారతి నర్మడా న ప్రజయా ధన త్యాగే నైకే అమృతమానశు పరేణ నా కన్నిహిత గుహాయా విభ్రాజతే తో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితర్థ సస యోగాతయ శుద్ధ సత్ బ్రహ్మలోకే పరాంతకాలే పరామృత పరిముచ్యే దహక్ర పాపం పరమేష్మూత్యపుండరీకం పురమధ్య సద్స్థం త్రాక్ర గగనం విశోకస్తస్ యదంతస్త యో వేదా స్వర ప్రోక్ ప్రతిష్టి తృతిలన పర సహేశ్వర శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర పదవాక్య ప్రమాణపారావారేణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యానసమాధ్యష్టాంగ నిష్టా తపశ్చక్రవర్తీ అనాద్య విచ్ఛిన్న శ్రీశంకరాచార్యురుపరంపరా ప్రాప్తర్శనస్థాపనాచార్య వ్యాఖ్యానసింహాసనాధీరా సగల నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదిక మాగ ప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధాని విద్యానగరమహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య గురు భూమండలాచార్య ఋష్యశృంగపురవరాధీరా తుంగభద్రాతీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధకా శ్రీమజ్జగద్గు శ్రీమదినవ విద్యాతీర్థమహాస్వామిగురుకరమ సంజా శ్రీమజ్జగద్గరు శ్రీమద్భారతీర్థమహరమసీమద్గరు శ్రీ విదుశేఖరభారతిమస్వామినా దివ్య శ్రీచరణారరివిందో సాష్టాంగ ప్రణామా సమర్పయా గురుబ్రహ్మా గురుణుర్ గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగరవే నమ జాహ్నవీ తీర్థం విద్యా తీర్థం వివేకినాారతీ తీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నీతరాగం వివేకినం వందే వేదాంతతత్వ్నం విదూషేఖర భారతి సర్వంగళమాంగల్యే శివే సర్వార్ధసాధికే శే త్రయంబిగే దేవి నారాయణి నమోస్ నారాయణాయ విమహే వాసువాయ ధీమహత తన్నో విష్ణు ప్రచోదయాతు అంతరాయతిపశాంతే శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమే తుమ్మహరణం కరవాణి శదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కంబకువాహం శారదా శారదాంబోజవదనాదనాంబుజేస్ సన్నిధి సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తక రుద్రాక్ష శహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపు విభాసి వైరించీ వాగర్థ వివ సంపృత గర్థ ప్రతిపత్తగత పితర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషే భవరోగిణా నిధయే సర్వ విద్యాం దక్షిణాూర్త నమ నారాయణ సమారంభా వ్యాస శంకరమధ్యమాం అస్మాచార్యపర్యం వందే గురు పరపరా నారాయణం నమస్కృత్యరం చైవరు దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరేత్ యజ్ఞ అచ్యుతోవిందవ అనంతకేవాష్ణ విష్ణో హృషీకేష వాసుదేవనమోస్ కరకలితనిదర్శితాత్మముద్రరికలిన్నతూడ ఇతర కరగృహీతేత్ర మమ హృది సన్నిధి మతనోతు కృష్ణ ప్రణతక్లేశనాశాయ తోత్రవేత్రైకపానే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమ శివాయరవే నమ gurave gurave ్రీవిష్ణు నమ శివాయ మమా నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ శ్రీ శారదాంబికాయ నమః శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ శ్రీకృష్ణ కృపతో శారదా పరమేశ్వర అనుగ్రహంతో జగద్గురుల దీవెనలతో చెప్పుకు వస్తున్న శ్రీమద్భగవద్గీతాపర్వచన మహాయజ్ఞం ఆరోవజ్యం అధ్యాయం ఆత్మసంయమయోగం మనం చెప్పుకుంటున్నాం దీనికి అనేక పేర్లలో ధ్యానయోగం ఒకటి అంటే ఆత్మ సంయమే ధ్యానము అని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఇది ఎందుకు వస్తున్నది ధ్యానయోగం అంటే సాధనకు అత్యంత ప్రధానమైనటువంటిది ఇది దీనికి పూర్వరంగంలో నిష్కామ కర్మయోగం చెప్పబడుతున్నది నిష్కామ కర్మయోగం చేసిన ధ్యానయోగం చేయడానికి కూడా అర్హు వైరాగ్యంతో కర్మలను సన్యసించి జ్ఞాన మార్గాన్ని స్వీకరించిన కూడా ధ్యానయోగం అవసరమే సిద్ధిదశ వరకు ధ్యానయోగం ప్రధానం అంటే జ్ఞానయోగంలోను కర్మయోగంలో నిష్కామ కర్మయోగంలోను లేదా భక్తిలోను కూడా ధ్యానయోగం చాలా ప్రధానం ధ్యానం లేని భక్తి భక్తి కాదు ధ్యానంలో ప్రధానంగా చెప్తున్నది అంశం ఏంటంటే విషయముల నుంచి ఇంద్రియాలను మరల్చి ఆత్మయందు నిలుపుట అంటే ఇంద్రియా ఇంకా చెప్పాలంటే విషయాల నుండి ఇంద్రియాలను మరల్చాలి ఇంద్రియాల నుంచి మనస్సును మరల్చాలి ఈ దేనితో బుద్ధితో మరల్చాలి అలా మరల్చిన మనస్సుని ఆత్మయందు తాదాత్మ్యం చేయాలి అదే ధ్యానం అంటే ఈ విధంగా చేసినటువంటి ధ్యాన యోగి క్రమంగా దాని మీద ఏకకాలంలో జరగదు అది ఆరుఢుడవుతాడు ఆరుఢస్థితికి చెందినటువంటి వాడు ఎలా ఉంటాడు అనేది భగవానుడు వర్ణిస్తూ ఆ ధ్యానయోగ యొక్క ఫలస్వరూపాన్ని సర్వూతస్థమాత్మానం సర్వూతాన్ని చాత్మని ఈక్షతే యోగయుక్తత్మా సర్వ్ర సమదర్శన వోమాం పశ్యతించశ్యసహన్న ప్రణశ్యామి సే న ప్రణశ్యతిభూతస్థితం వ్యో మాం భజతేకత్వమాస్థిత సర్వధా వర్తమానోపి సయోగి మయి వర్తతే ఈ మూడు శ్లోకాల్లో ధ్యానయోగం యొక్క ఫలాన్ని చూపిస్తున్నాడు సర్వభూతస్థమాత్మానం సర్వభూతముల్లో ఉన్నటువంటి ఆత్మను అదేవిధంగా ఆత్మయందు సర్వభూతములను రెండో శ్లోకంలో నన్ను అన్ని చోట్ల చూచుట అన్ని నా ఎందు చూచుట అని చెప్పాడు ఇక్కడ ఇక్కడ చెప్పేటప్పుడు రెండవ నన్ను అన్నాడు పై ఆత్మను అన్నాడు ఈ చెప్పడంలో రెండూ ఆయన చెప్తూ జీవేశ్వర ఐక్యం ఇక్కడ సిద్ధిస్తున్నది మొదటి చెప్పిన త్వం తర్వాత చెప్పిన తత్ రెండింటినీ కలిపి సర్వభూత స్థితం యో మాం భజత్వేకత్వమానస లేదా భజత్వేకత్వమాస్థిత అనేటువంటి మాట చెప్పాడు అంటే ముందుగా కనులు మూసుకుని కనులు మూసుకుని అంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు ఇంద్రియాల నుంచి దృష్టిని మరల్చి పరమాత్మయందు పెట్టగానే పరమాత్మానుభవం పొందుతాడు ఆడు తర్వాత రొక్కసారి కళ్ళు తెరిచే చూడగానే పరమాత్మ మరి ఏమీ కనబడదు ఇక్కడ అంటే తనలో పరమాత్మను అనుభవానికి తెచ్చుకోగలిగిన వాడే అంతటా పరమాత్మను చూడగలడు అందుకే మొట్టమొదటి సర్వభూతస్థం ఆత్మానం ఆత్మను అన్ని చెట్లు చూడగలిగాడు ఎందువల్ల తాను జానంలో దానితో తాదాత్మ్యం చెందాడు గనక ఆత్మ్య తాదాత్మ్యం అనే మాట అంటూ మనం అంటే ఆత్మస్థితి దేనితో ఐక్యమవుతుందో దాన్ని బట్టి తాదాత్మ్యమైంది సామాన్యుడికి దేహతాదాత్మ్యం ఉంటుంది సిద్ధుడికి ఆత్మతో తాదాత్మ్యం ఉంటుంది బ్రహ్మ తాదాత్మ్యం దేహతాదాత్మ్యం చెప్పినవాడికి ఉన్నవాడికి ఎంత చెప్పినా దేహంతోనూ ఆలోచిస్తాడు బ్రహ్మతాదాత్మ్యం ఉన్నవాడికి ఎంత చెప్పినా బ్రహ్మంగానే చూస్తాడు అయితే దేహతాదాత్మ్యం భ్రాంతి బ్రహ్మ తాదాత్మ్యం సత్యం రెండికీ తేడా అది అతడు సత్యస్వరూపాన్ని పొందాడు గనక అతని సిద్ధుడు అన్నారు దేహతాదాత్మ్యం ఉన్నవాడు అసత్యంతో తాదాత్యం చెందాడు గనక వాడిని సామాన్యుడు అన్నారు లేదా అల్పుడు అన్నారు ఇక్కడ అందుకే బ్రహ్మతాద్యం పొందినవాడు బ్రహ్మమునే అంతనే చూస్తున్నాడు తన యందు నఖిల భూతములందు భంగి సమహితత్వంబున జరుగువాడు ప్రహ్లాదుడు యొక్క గుణములు చెప్తూ ఈ మాటని వ్యాసులు వారు వర్ణించారు దాని పోతన గారు అందుకుని అదే మనకు అందించారు తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు సర్వభూతములందు సమదృష్టి కలవాడు అది వాళ్ళ నాన్నకు కూడా అదే చెప్పాడు మీరు నేనను మతిభ్రమ నంబుల భిన్నులై ప్రవర్తిల్లక వీరు నేనని భిన్నభావానికి ఎందుకు వస్తుందయ్యా మరి ఏ భావం పెట్టుకోవాలి సర్వము నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము సేర్చి తారడవి నుండుటమేలు నిశాచరాగ్రణి భాగవతంలో ఇటువంటి మహాత్ముడికి ఉదాహరణప్రాయంగా కనబడుతున్నవాడే ప్రహ్లాదుడు దేహాత్మ భ్రాంతికి పెద్ద ఉదాహరణ నిరంజక బ్రహ్మాత్మ తాదాత్మ్య స్థితికి పెద్ద ఉదాహరణ ప్రహ్లాదులు ఆయన జ్ఞానభక్తుడు ఆ జ్ఞానం చేతనే మాట అనగలిగాడు ఎవడైతే ఈ విధంగా అంతటా నన్ను చూస్తాడో నాలుగు అన్నీ చూస్తాడో వాడికి నేను పరోక్షము కాను అదేవిధంగా నాకు వాడు పరోక్షుడు కాడు అన్నారు అంటే మాకింక దూరము లేదు ఏకత్వస్థితిలో ఉంటాం అదే సర్వభూతస్థితం యో మాం భజత్కత్వమాస్థిత ఇటువంటి స్థితి పొందినటువంటి వాడు సర్వధావర్తమానోపి లోక వ్యవహారాల్లో వాడు తిరుగుతున్నా బయటకు చూసేవాళ్ళకి వాడు లోక వ్యవహారంలో ఉన్నట్టు కనబడుతుంది కానీ సయోగి మయివర్తతే వాడు నాయందే ఉంటాడు అంటే వాడు కూడా నీళ్లు తాగుతూ భోజనం చేస్తూ కబుర్లాడుతూ తిరగవచ్చు కానీ వాడు మనస్సు మాత్రం ఎప్పుడు తిరుగుతుంది ఈ మాట రామకృష్ణ పరమంస ఒక విషయంలో చెప్తారని భక్తితో కూడా తెలుసుకోవచ్చు ఒక ఇంట్లో ఒక ఆమె పనిచేస్తుంది ఈ పనులొత్తిళ్ళలో రోజు వెళుతూ ఉంది వాళ్ళ ఆయన అక్కడ దూరదేశంలో ఉన్నాడు ఆ రోజు రాత్రి వస్తాడు అని వార్త తెలిసింది ఇంకా పొద్దుట్లో పనికి వెళ్ళిన దగ్గర ఈ పని చేస్తోంది కానీ మనసంతా రాబోయే వాళ్ళు ఆయన గురించి అవి వచ్చేటప్పుడు ఆయన్ని ఆహ్వానించాలేలాగా ఆయన ఆనందింపజేయాలేలాగా ఇవే ఆలోచిస్తోంది ఇవి ఆలోచిస్తున్నప్పుడు పని జాగ్రత్తగా చేస్తుందిట ఎందుకంటే పనిలో ఏదైనా లోపం చేస్తే మళ్ళీ యజమానులు మళ్ళీ చేయిస్తారు దాంతో ఆలస్యం అందుకే దృష్టంతా భర్త ఉంది ఆయన రావడం గురించి వే ఆలోచిస్తోంది ఇది వరకు జ్ఞాపకాలు అవే తచ్చంతనతోనే ఉంటూ ఈ పని తా చేస్తుంది ఇక్కడ అంటే ఇప్పుడు ఆమె ఏ పని చేస్తున్నట్లు అంటే చిత్తం వారి ఆయన అందుంచుకుని కార్యం మాత్రం వ్యవహారంలో చేస్తుంది అందుకే చిత్తమే ప్రధానం ఇక్కడ అందుకే చిత్తం బ్రహ్మముతో దాదాత్మ్యం చెంది ఉంది గనక అతడు లోక వ్యవహారాలన్నీ కూడా చేస్తున్నప్పటికీ మయి వాడు నాయందే ప్రవర్తిస్తున్నాడు అన్నాడు కృష్ణ పరమాత్మ దీనికి మళ్ళీ ఉదాహరణ ప్రహ్లాదులు వారేనండి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదుల చేయుచున్ ఎంత చేసినప్పటికీ సంతత శ్రీనారాయణ పాత పద్మజుగలి చింతామృతాస్వాదు వై అన్నాడు ఇక్కడ కానీ ఇదేదో జ్ఞానమార్గం మాకు పట్టదు అని కాదు అలాంటి మహాభక్తుడు చూడండి అసలు పరమాత్మ తప్ప మరొక లేడు అనేటువంటి స్థితి గొప్ప భక్తి ఎక్కడైనా ఉంటుందా పరమేశ్వరుడు తప్ప మరేది పట్టని స్థితి కావాలంటూ ఉంటాం కానీ ఆయన తప్ప అన్నిటి పట్టించుకుంటూ ఉంటాం అదే మన మనస్సు మనకే తెలియజేస్తుంది అది యోగి యొక్క స్థితి అలా ఉంటుంది దీనికి సరిగ్గా మనకి ఈశావాస్య ఉపనిషత్తుల మంత్రం ఎస్టు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతూ చాత్మానం తతో న విజుగుప్సతే అని ఈశావాస్యోపనిషత్తు మంత్రం అది ఇక్కడ రెండు శ్లోకాలు వివరించాడు కృష్ణ పరమాత్మ అంటే భగవద్గీతలో ఉపనిషత్తులను వెతికితే ప్రతి శ్లోకంలో ఉపనిషత్తు ఉంది ఈశావాస్యోపనిషత్తు యొక్క మంత్రాన్ని ఇక్కడ మనం గ్రహించుకున్నాం మొత్తానికి జీవబ్రహ్మైక్య భావన ధ్యానయోగ ఆడూడ స్థితి పొందినవాడు పొందుతాడు పొందినంత మాత్రాన్ని అర్పించటే ఎక్కడకు పైలోకాలు గెలిపోతాడు అనుకోవద్దు వాడు లోక వ్యవహారంలో ఉన్నప్పటికీ ఆత్మౌపమ్యైన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వాదివా దుఃఖం సయోగి పరమోమత సుఖమైన దుఃఖమైన అవి తన శరీరాదు ఎలా బాధిస్తాయి ఇతరులకు కలిగితే అవి కూడా అలాగే బాధిస్తాయి కదా అని ఇతరులకు దుఃఖం కలగకుండా చూసుకుంటాడు ఇది సర్వభూత హితే రథ అదే ప్రహ్లాదు విషయంలో సమహితత్వంబున జరుగువాడు అన్నారు సమబుద్ధి హితబుద్ధి రెండు ఉండాలండి ఇక్కడ అంటే సర్వత్రా వ్యాపించున్నది బ్రహ్మమే అనేది సమబుద్ధి సమబుద్ధి అనేది తెలుసుకోక అందరినీ ఈక్వల్గా చూడండి అంటారు ఈక్వల్గా చూడడం కాదు సమముగా చూడడం అంటే బ్రహ్మముగా చూచుటా అని అర్థం ఇది తెలియక ఈక్వల్గా చూడడం అనేది వ్యవహార బ్రహ్మముగా చూడడం పరమార్థస్థాయి ఆ స్థితిలోంచి చూస్తున్నాడు జ్ఞాని జ్ఞాని ధర్మబోధ నీతిబోధ వీడికి చెందినవాడు కాడని చెప్పుకున్నా వీడికి దాటిపోయినవాడు నీతి బోధలు చెప్తాడు ఇంకొకరిని సరిగ్గా చూడు అయినా వాడి నీకెంత బాధ కలుగుతుందో వాడికి అంతే బాధ కలుగుతుంది అని అంటే ధర్మస్థాయిలో అది తీసుకోవాలి ఇలా ధర్మాన్ని ఆచరించగా జ్ఞానం పొందిన తర్వాత సహజంగా ఆ నువ్వు చూపిస్తావు చెప్తున్నారు ఇక్కడ అది జ్ఞాని అయినటువంటి వాడి యొక్క స్థితి అంత గొప్పగా ఉండేది సమహితత్వం సమబుద్ధి హితబుద్ధి ఇక్కడ భూతేశు ఆత్మ అన్నాడు భూతముల నుడు బహువచనం ఆత్మ అన్నప్పుడు ఏకవచనం వాడాడు చూడండి ఇక్కడ అది పట్టుకోవాలి భూతములు బహువచనము ఆత్మ ఏకవచనమే నీ ఎందు ఏ ఆత్మ ఉందో సర్వభూతములైన అదే ఆత్మ ఉంది సర్వభూతములైన ఆత్మ ఉంది కానీ ఆత్మలు అనుకు భూతములు గాని ఆత్మలు ఆత్మ ఒక్కటే నీ ఎందు ఎలాగైతే సత్ చిత్ ఉనికి స్ఫురణ సత్తాస్ఫురత్ రూపంతో ఆత్మ ఉందో సర్వజీవులు ఉపాధులు ఎందు ఉంది అక్కడ ఉపాధి దృష్టితో మాత్రం అనేకము ఆత్మ దృష్టితో మాత్రం ఏకం ఉపాధి దృష్టి పర్టిక్యులర్ దాన్ని విశేషము అంటారు ఆత్మదృష్టి యూనివర్సల్ దాన్ని నిర్విశేషం అంటారు ఇక్కడ యూనివర్సల్ నాలెడ్జ్ అనే మాటకు అర్థమే దిక్కునండి విశ్వమంతా వ్యాపించింది బ్రహ్మ మొదలుకుని పిప్పీలకం వరకు ఉపాధి ఉన్నాయి బ్రహ్మ ఉపాధి వేరు చేము ఉపాధి వేరు కానీ బ్రహ్మముగా చూసేవాడికి అన్నీ కలిపి పెద్ద తరంగం చిన్న తరంగం చిన్న కరటం అనేటువంటిది తరంగ అలలా దృష్టితో చూస్తే సముద్ర దృష్టితో చూస్తే ఏకమే కదా కనుక జ్ఞాని యొక్క స్థితి అలా ఉంటుంది ఇది జ్ఞాని యొక్క స్థితే నాకు అప్పుడప్పుడు ఇలా కలుగుతూ ఉంటుందనే భ్ర భ్రాంతి చెందవద్దు సాధకుడి దృష్టి వేరు సిద్ధుడి దృష్టి వేరు సిద్ధుడి దృష్టి ఇలా ఉంటుంది సిద్ధుడు ఇలా ఉంటాడు అని చెప్పడం వల్ల ఎప్పటికైనా సిద్ధులం కావాలి అనేటువంటి ఒకనొక పట్టుదల సాధకుడు కలగడం కోసం చెప్తారు ఇక్కడ ఎందుకంటే లక్ష్యంపై దృష్టి ఉంటే గాని సాధన జరగదు కదా లక్ష్యంపై అంటే స్థితప్రజ్ఞుడు సిద్ధుడు వాడి గురించి చెప్తున్నారు ప్రతి అధ్యాయం చివరికి పూర్ణస్థితులు వర్ణిస్తున్నాడు చూడండి అక్కడ స్థితప్రజ్ఞు గురించి ఎలా చెప్పాడో ధ్యాన యోగంలో ఆరుహుడు గురించి కూడా అలాగే వర్ణిస్తున్నాడు ఇక్కడ యోగారూహుడు ఇలా ఉంటాడు అని ఆరుహుడు మనకు లక్ష్యం దానికోసం ఆరు రోహ ఆవాలి మనం ఇక్కడ అంటే కొండెక్కుతున్నాము అంటే ఏ శిఖరం మీదకి వెళ్ళాలో దృష్టిలో పెట్టుకుని ఆధారంలో వెళ్ళాలి కొండెక్కుతున్నామని డొంకల పక్క దారి తిప్పకూడదు కదా అందుకు ఆరు రోహుర్మునేహే అనేటువంటి ఆరు వృక్షోర్మునేహే అనేటువంటి మాటలో సాధన దశలో ఉన్నవాడు ఆరు రోహుడు ఆరు వృక్షువు సిద్ధ దశలో ఉన్నవాడు ఆరు కనుక మనం ఎటు పెడుతున్నామో దృష్టిలో పెట్టుకుంటే అక్కడున్నవాడు యొక్క గొప్పతనాన్ని ఇంతవరకు వర్ణించి చూపించాడు ఇంతా చేసి ఆ స్థితి పొందాలని ఎంత తేలిక చూడండి ఇక్కడ ఎంత తేలిక మనస్సు ఎక్కడో బయట ఉందా మీలోనే ఉంది కొనుక్కుని తీసుకురా అక్కర్లేదు మనస్సును పరమాత్మ ఎందుకు పెట్టమన్నారు అంతే కదండి చాలా సింపుల్ మనస్సును పరమాత్మ ఎందుకు పెట్టుట ఇంతే అది ఎక్కడో లేదు నీలోనూ ఉంది పైగా ఇంద్రియాల నుంచి మనస్సును మరల్చాలి ఎందుకంటే ఇది ఇంద్రియాలకు అంటుకుని ప్రపంచం విప్పరుగొడుతోంది గనక ప్రపంచం గురించి వదిలి దాని నెలగు మార్చలో ఇంద్రియాలు మనస్సు నీవి గనక ఇంద్రియాల నుంచి మనస్సును మరల్చు మనస్సును మరల్చి దాన్నే పరమాత్మ మీద పెట్టు దీనికి సహాయంగా తీసుకోవాల్సిన దేనిని బుద్ధిని సహాయంగా తీసుకో బుద్ధికి సహాయం తీసుకోవాలంటే పరమాత్మ మీద దృష్టి ఉండాలి బుద్ధిని ఉపయోగించాలి అలా అయితే ఆయన సహాయం తీసుకుంటూ బుద్ధినట్లు లాగలవు ఇది మొత్తం దీన్ని బట్టి మనస్సును పరమాత్మంది పెట్టడం అంతే కదా సింపుల్ అంతే కదండి నిన్న ఉపన్యాసం విన్నారు కదా విన్నానండి ఏమని మనసును పరమాత్మంది పెట్టుట అదే చెప్తాడులేండి అంటే అంత తేలికైపోయింది మనకి ఏది విషయం తేలిక ఏందంటే మనస్సును పరమాత్మంది పెట్టడం తేలిక కాలేదు ఈ సబ్జెక్ట్ అంత తేలికైపోయింది వినడానికి అయితే శ్రద్ధగా వింటున్నాడు గనక గొప్ప ప్రశ్న వేశారండి ఎవరు అర్జునుడు యోయం యోగస్త్వ ప్రొక్త సామ్యేన మధుసూదన ఏత్యాహం న పశ్యామి చంచలవాత్ స్థిరాం చంచలం హి మనఃష్ణ ప్రమాధివలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదూకరం రెండు శ్లోకాలు అర్జున ప్రశ్న యోయం యోగ తోక్త అయం యోగ ఇంతవరకు నువ్వు ఈ యోగాన్ని ఏదైతే చెప్పేవో నీచేత ఏ యోగం చెప్పబడిందో అది చంచలవాత్ అహం ఏత్య స్థిరాం న చంచలత్వాత్ అంటే మనస్సు యొక్క సహజ గుణం చంచలత్వం అంతే కదా అదే వచ్చింది బాధ మనస్సుని నివాత దీపం వలె ఉంచమని చెప్పాడు గాలిలోని చోట పెట్టవలసిన దీపం వలెని గాలి లేకుండా ఎప్పుడు ఉందయ్యా అలా వీస్తూనే ఉంది గాలి ఏం చేస్తాం దానికి లక్షణం కదిలిపోవడం కదిలించే లక్షణం దీనికి రెండు చాపల్యాలు ఉన్నాయి కదిలించే లక్షణం కలిగినటువంటి విషయములు కదిలే లక్షణం కలిగిన మనస్సు రెండున్నప్పుడు మనస్సును స్థిరపరచు స్థిరపరచు అంటూ ఉంటే అది ఎలా సాధ్యమవుతుంది మనస్సుకున్నటువంటి రెండు ప్రమాదకరమైన లక్షణాలు ఏంటంటే చంచలం హి మనఃష్ణ ప్రమాధి బలవద్దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసి దుష్కరం మనస్సు మిక్కిలి చంచలమైనటువంటిది అది ప్రమాధి ప్రమాధి అంట అర్థం ఏంటంటే కలవరపరుస్తుంది అని అర్థం ప్రమధ్నాతి శరీరం ఇంద్రియాన్ని చె విక్షిపతి పరవశీకరోతి నేనచిత్ నియంతం శక్యం అనేటువంటి మాటని భగవత్పాలు వారి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక్కడ అది ఇంద్రియాలని కూడా విక్షేపం చేయగలదు ఒకప్పుడు ఇది కోరుకుంటాం మరొకప్పుడు అది కోరుకుంటాం ఇదంతా మనస్సు యొక్క లక్షణమేగా ఇవాళ ఇది నచ్చింది రేపు అది నచ్చదు ఇలాంటి పరిస్థితి ఒకటి నచ్చిందంటే ఇంకో దాని మీద నచ్చకపోవడం అనేది ఉంటుంది ఇది విక్షిపతి విక్షిపతి మాత్రమే కాదు పరవశీకరోతి దానితో పరవశింపజేస్తున్నది దాంతో మమైకం అయ్యేటట్టు చేసేస్తూ ఈ మనస్సు అందుకే నకేన చె నియంతుం దానిని ఏ ఒక్కరూ కూడాను నియంత్రించలేరు నియంత్రించలేరు గనకనే దాని బలం అన్నాడు ఇక్కడ బలం అంటే నియంత్రించుటకు సాధ్యము కానిది అని చెప్పారు ఇక్కడ ఎలాగంటే వాయోరివ గాలిని బంధించండి గాలిని బంధించి పట్టడం మహాకష్టం మనస్సును కూడా అలాగే అని చెప్పాడు ఇక్కడ ఉపమానంలో కూడా చూడాలంటే ఆకాశం వేరు దానికి చంచలత్వం లేదు స్థిరత్వమే ఉంది మనకు చంచలత్వం చెప్పాలంటే భూమి నీరు అగ్ని వాయువుల్లో వాయువే మిగిలింది అంతేకాదు మనస్సుకి వాయు ప్రకృతి ఉంటుంది అది తెలుసుకోవాల్సింది ప్రధానమైన ఒక లక్షణంలో మనస్సుకు వాయు ప్రకృతి ఉంటుంది అని చెప్పారు ఇక్కడ అందుకే వాయువు యొక్క లక్షణం అది అందుకు వాయువుని సుదుష్కరు అని చెప్పడంలో ఇంత గొప్ప మాట ఉండదు వాయువు ఎలాగైతే పట్టడం సాధ్యం కాదు మనస్సును కూడా పట్టడం సాధ్యం కాదు అని చెప్పాడు కనుక నువ్వు చెప్పిన యోగం అంతా కూడాను మనస్సును నిగ్రహించడం నువ్వు చెప్పిన యోగం మరేమీ లేదు మనస్సును నిగ్రహించాలి నిలపాలి రెండు పాయింట్లు నిగ్రహించడం నిరోధం నిలపడం అంటే దేని ఎందు నిలపాలని ప్రశ్న వస్తుంది నా ఎందు అన్నాడు పరమాత్మ కానీ పరమాత్మ ఎందుకు నిలపడం రెండవ పని మొదటి పని నిగ్రహించడం రెండూ సాధ్యం కాదని నాకు తెలిసింది కనుక నీ యోగం వినడానికి బాగుంది కానీ స్వామి అది అసాధ్యమని నా అభిప్రాయం అన్నాడు నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం అత్యంత కష్టము అని నా యొక్క అభిప్రాయము అన్నాడు ఇక్కడ అనగానే స్వామి చిరునవ్వు నవ్వి అసంశయం నువ్వు చెప్పడంలో సందేహం లేదు నువ్వన్న మాటలు ఇసుమంతా కూడా సందేహం లేదు అంటున్నాడు ఇది సాధకుడికి అత్యంత ఉపయుక్తమైన శ్లోకాలు ఇక్కడ నుంచి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు కానీ ఆత్మసంయమ యోగంలో ఇప్పటివరకు చెప్పిన ప్రకరణం ఒక ఎత్తు అయితే ఎప్పటి నుంచి చెప్పబోయేది ఒక ఎత్తు సాధకులైన వారికి ఈ కష్ట నష్టాలు తెలుస్తాయండి మనస్సు నిలపడం కష్టం ఇవన్నీ సాధన చేసేవాడికి అసలు అటు వైపే ఆలోచన లేకుండా బ్రతికే వాళ్ళకి దీని గురించి చెప్పినా ప్రయోజనం లేదు ఇది గ్రహించవలసినది అసలు భగవద్గీతే పరమాత్మ కావాలనుకునేవాడు కోసం భగవంతుడు కావాలను కోసం భగవంతుడు చెప్తున్నాడు గీతని ఇంకోటి కాదు కదా అసంశయం మహాబాహో మళ్ళీ మహాబాహో అని చెప్పాడు ఇక్కడ ఆ సంబోధనలు భలే ఉంటాయండి మా స్వామిని అర్జునుడు ఎలా సంబోధించాడు చూసారా శ్లోకం మధుసూదన కృష్ణ అని రెండు సంబోధనలు చేశాడు ఆ మాటలే గొప్పవి నీకేం పోయిందయ్యా మధు అనే రాక్షడిని అంటే నిగ్రహించగలిగా నాకు ఆ చేత అది అది చెప్పడం మధు అనే మాట చాలా విశేషం అండి మధు అంటే తీపి మనకు బతుకు తీపునొకటి ఉంది అలాగే విషయాలపై తీపు ఉంది తీపంటే ఆసక్తి మక్కువ నువ్వు ఆ ఆసక్తులన్నిటినీ జయించేసిన వాడివి జయించినవి ఆసక్తులు లేనివాడివి అనుకున్న మధుసూదన నాకు ఇంకా మధు ఉంది ఏం చేయమంటావు అది చెప్పడం మధుసూదన మాటలు ఆసక్తి లాగేస్తున్నవాడిని నేను ఆసక్తి లేనివాడు నువ్వు ఆసక్తి లేనివాడివి ఆసక్తి జయించినవాడు అని స్వామి దగ్గరికి చల్లదు ఎక్కడ అని జితేంద్రుడిగాడు అతీంద్రియుడు అది తెలుసుకోవలసిన రెండవ మాట కృష్ణ ఎంత గొప్ప మాట లాగడం కదా మనస్సును లాగాలి లాగడం అంత తేలిక అండి ఇక్కడ ఒక బరువైన వస్తువు లాగడం కోసం తాళ్లు కడతాం తోస్తాం ఇన్ని చేస్తాం మనస్సు కనబడదు దాన్ని లాగడం మహాకష్టం నువ్వా లాగేయడంలో గొప్పవాడువి కృష్ణ అంటే లాగువాడు అంటే కర్షతీతి కృష్ణ అందుకే లాగి పట్టడంలో నువ్వే దిక్కయ్యా అని కృష్ణ అనడంలో సంబోధనలు అంత ఔచిత్యం అందం కనబడుతుందని మధుసూదన కృష్ణ ఇయనంత బాగా సంబోధించి అంటే మహాబాహో ఇద్దరికిద్దరు గొప్ప కబులే హే మహాబాహో అంటే ఇక్కడ నిన్న అక్షోుల సైన్యాన్ని నువ్వు జయించగలవేమో కానీ మనస్సును జయించడం కష్టమే అని చెప్పడం ఎందుకంటే మన శత్రువులను జయించడానికి మహాబాహువులు ఉన్నాయి మనస్సునుగ్రహించడానికి ఆ బాహువులు సరిపోవు శత్రువులను గ్రహించే బాహువులు దానికి సరిపోవు అందు మహాబాహో అసంశయం మనో దుర్నిగ్రహం మనస్సుకు రెండు లక్షణాలు ఉన్నాయి నువ్వు చెప్పినట్టు దుర్నిగ్రహం అంటే నిగ్రహించడం కష్టము చలం చపలత్వం దాని లక్షణము నువ్వు చెప్పినట్టు అసంశయం నిజమే దాన్ని నిగ్రహించడం అది చలనశీలమైనది అయితే మరి ఎంత ఉపదేశం దేనికి అది నిగ్రహించడం కష్టం అన్నాను కానీ అసలు నిగ్రహించలేము అనలేదు అది దుర్నిగ్రహం అంటే నిగ్రహించుట కష్టము అంతేగాని నిగ్రహించలేము కాదు అసాధ్యం కోసం ప్రయత్నం చేయక్కర్లేదండి దుస్సాధ్యమైన దానికోసమే ప్రయత్నం చేయాలి దుస్సాధ్యం అంటే సాధించడం కష్టము అనే మాట ఇక్కడ సాధించడం కష్టమే కానీ సాధించాలండి అరే ఒక్క డిగ్రీ సంపాదించడం కోసం నిన్ను నువ్వు ఎంత నియంత్రణ చేసుకుని నిన్ను పదుల సంవత్సరాలు కష్టపడ్డావు తెలుసా నీకు ఎందువల్ల అంత కష్టపడ్డావు దానివల్ల ఏదో గొప్ప వస్తుందనుకుని నిన్ను నువ్వు నిగ్రహించుకున్నావు పోనీ ఆ వచ్చింది ఏదో గొప్ప అక్కడతో జీవిత పరమార్థం అయిపోయింది అది వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని కొన్ని వేదాలు ఉంటాయి అరే నువ్వు గొప్పదనుకున్న డిగ్రీ కోసమే కొన్ని పదుల సంవత్సరాలు కష్టపడి ఒకవైపు వ్యామోహాలని వాటిని నిగ్రహించుకుంటూ కష్టపడ్డావే ఒక్కొక్కప్పుడు తిండి లేక నిద్ర లేక అంత కష్టపడ్డావే ఇంతా చేస్తే అది పరమార్థం ఏం కాదు ఎందుకంటే అక్కడితో ఆగలేదు నీది ఇంకా తర్వాత ఎన్నో వచ్చాయి దానికి ఇంత కష్టపడ్డవాడివి ఏది పొందితే మరేది పొందనక్కర్లేదో దానికోసం కష్టపడాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి ఇక్కడ మరి కష్టపడకుండా దొరికిపోవాలంటే ఎలా ఇక్కడ కష్టపడాలి కష్టసాధ్యం అని చెప్పానే తప్ప అసాధ్యం అని నేను దుర్నిగ్రహం అంటే కష్ట ఎందుకంటే మనస్సుకి అలవాటు ఏంటంటే చపలత్వం అది ఇంద్రియాలతో అంటుకునే ఉన్నది జన్మల నుంచి దానికి అలవాటైపోయింది అందుకు దాన్ని ఇప్పుడు ఇది అలవాటు చేయు ఇది అలవాటు చేయడానికి కొంత సమయం పడుతుంది అంతే నెమ్మదిగా అది రెండిటి వల్ల సాధించవచ్చు మనోనిగ్రహం అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే ఇంతకంటే గొప్ప ఉపదేశం అని చెప్తాడు కానీ సాధ్యమేదో చెప్పాడు సాధన అలా చెప్పాడు దానికి ఉపకారం ఏంటంటే నిరుత్సాహపడుకున్నాయన అభ్యాసేనా అభ్యాసము మొదటిది రెండవది వైరాగ్యేన అంటే రోజును ధ్యానం ప్రాక్టీస్ చేయి ఒకరోజుతో అవదు ఎప్పటి వరకు ప్రాక్టీస్ చేయాలి సిద్ధి వచ్చే వరకు అది కదా మండల దీక్ష స్కీమ్స్ లేవండి ఇక్కడ నేను నలభై రోజులు చేస్తాను పరమాత్మ దొరికితే దొరికే లేపతలేదు దొరకడు ఆయనకి నువ్వు కొంతమంది విష్ణు శాస్త్రం పారాయణ చేసుకోండి అంటే ఎన్నాళ్ళు చేయాలండి అనే ఫస్ట్ ప్రశ్న అంటే ఎప్పుడు వదిలేయాలండి అని అందులోనూ ఉంది ఇక్కడ ఇంకా మొదలట్టే అప్పుడే అన్నాళ్ళట సిద్ధి పొందే వరకు సిద్ధి పొందే వరకు అన్నం ఎంతకాలం తెలాలండి అంటే ఆకలి తీరే వరకు సాధన ఎంతవరకు చేయాలి సిద్ధి పొందే వరకు అక్కడే కనబడుతున్నది అంతేగాని రెండు నిమిషాల్లో తినాలా పది నిమిషాల్లో తినాలని అడుగుతావా పెట్టింది అంత తింటావు అంతే ఆకలి తీరడం దానికి ప్రధానం పరమాత్మను పొందడం దీనికి ప్రధానం అదే సాధన కాలపరిమిత కొందరు మహానుభావులు క్షణంలో నిగ్రహించుకుని వెళ్ళిపోగలరు అంటే వాళ్ళు ఇన్నాళ్ళు చేసినటువంటి పూర్వజన్మపుణ్య విశేషం కావచ్చు ఇప్పుడు చేసిన సాధనా బలం కావచ్చు జన్మం వచ్చిన దగ్గర నుంచి బుద్ధి పనిచేయడం దగ్గర నుంచి క్షణాన్ని వ్యర్థం చేయకుండా సాధన చేసిన తొందరగా పొందుతాడు జీవితంలో ఇంద్రియ విషయాల్లో మనస్సును మొదలబెట్టేసుకుని పరమాత్మ వెళ్ళడానికి కొంత కష్టపడవు కష్టపడడం అవుతుంది మొక్క ఈ వంగు అనేది మానేయ వంగున అని మనం వింటూ ఉంటాం కష్టపడాలండి అందుకు అభ్యాసేనా అభ్యాసం అంటే ఏమిటి అన్నాడు ఇక్కడ అభ్యాసం అంటే నిరంతర చింతన నిరంతర ప్రయత్నము నిరంతరం జరగాల్సిందే అభ్యాసం సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి పతంజలి యోగశాస్త్రంలో వాడిన శబ్దాలు ఇవన్నీ అభ్యాస వైరాగ్యములు కూడా పతంజలి యోగశాస్త్రంలో ఉన్నాయి అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ అని యోగ సూత్రం పతంజలిది అదే మాట ఇక్కడ తీసుకున్నాడు కృష్ణుడు అంటే పతంజలి మాట కృష్ణుడు తీసుకున్నాడా కృష్ణుడు మాటే పతంజలి తీసుకుంటాడు తెలుసుకోండి ఆయన కృష్ణుడుగా గీత చెప్పకముందే పరమాత్మగా వేదములు ఇచ్చాడు అక్కడే చెప్పాడు ఆయన దాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నా అభ్యాస వైరాగ్యములు అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి దీన్ని కొంతమంది యువతను ఉద్దేశించి చెప్పండి విద్యార్థులు ఉద్దేశించి చెప్పండి ఎంప్లాయీస్ను ఉద్దేశించి చెప్పండి అంటారు వాళ్ళకు బ్రహ్మ విద్యాపరంగా కాకుండా ఏ పనైనా నువ్వు సాధించాలంటే దాన్ని నిరంతరం అభ్యాసం చేయవయ్యా దాన్ని అడ్డుకునేటువంటి ఆకర్షణలు ఏవైతే ఉంటాయో వాటిని పక్కకు తీయవయ్యా అన్నాడు నిరంతరం చేయవలసింది అభ్యాసం పక్కకు తీయవలసింది ఆకర్షణ ఈ రెండవ దాన్ని వైరాగ్యం అంటారు మొదటిదాన్ని అభ్యాసం అంటారు ఇది నేను సాధారణ స్థాయిలో చెప్పిన అర్థం కానీ ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నది సాధారణ స్థాయి కాదు పరమాత్మా అనుభవం పొందడానికై అభ్యాసం ఇప్పుడు మనం సాధారణ స్థాయి ఉపమానం ఎందుకు చెప్పుకున్నాం వాళ్ళ కోసం వాళ్ళ కోసం కాదు సాధారణ స్థాయికి కూడా ఇవి అవసరమే మరి దానికోసం ఇంకెంత అవసరమో ఆలోచించండి అన్నారు మీకు మంచి వంట రావాలంటే మొట్టమొదటి మాడగొట్టాలి ఉడికి ఉడకకుండా చేయగలగాలి అభ్యాసే నితంతేయ్యా అది చేస్తున్నప్పుడు మరో విషయం వెళ్ళకూడదు దాని మీద దృష్టి ఉండాలి అప్పుడు వైరాగ్యం ఉండాలి మామూలు వాటికి అభ్యాస వైరాగ్యాలు కావాలి ఇక్కడ ప్రవచనానికి కూర్చుని దేని మీద రాగం పట్టుకుని చింతన చేస్తున్నంతసేపు కృష్ణుడు చెప్తున్నాడు ఒక్కటి లోపల కలదు అప్పుడు వైరాగ్యం కావాలి ఇక్కడ తేవడానికి చూసారా మనస్సును నిలపాలంటే దేని నుంచి బయటకు తీసుకు దేని నుంచి లోపలికి తీసుకెళ్లాలో దానిపై వైరాగ్యం కలగాలి దీన్ని ఎందు ఉంచడం అభ్యాసం కావాలి కనుక అభ్యాస వైరాగ్యాలు దేనికి అంటే విషయముల నుంచి మనస్సు మరల్చడానికై వైరాగ్యం మనస్సుని పరమాత్మయందు పెట్టడానికై అభ్యాసం ఈ రెండు తెలుసుకోవాల్సింది ఎందుకంటే యోగం అంటే రెండే రెండే నేను నిన్న మొన్న ఇవాళ కూడా మళ్ళీ ఆవృతం చేసి చెప్తున్నాను ఏంటంటే మనస్సుని ఇంద్రియాల నుంచి మరల్చడం అది మొదటి పని నిగ్రహం పరమాత్మయందు పెట్టడం రెండో పని ఈ రెండు పనులు చేస్తే చాలు ఇక్కడండి పెద్ద వెయ్యి పనులలో రెండో పనులు ఇక్కడ ఆ మరల్చడానికి వైరాగ్యం సహకరిస్తోంది నిలపడానికి అభ్యాసం సహకరిస్తోంది ఇక్కడ ఆ రెండు అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే దీనికి భగవత్పాదలు వారు అంటారు చిత్తభూమౌ క్యాంచిత్ సమాన ప్రత్యయావృత్తి చిత్తస్య ఆవృత్తి అంటే మాటి మాటికి కూడా నిరంతరం ఆ చిత్తము ఆ పరమాత్మ చిత్త ఉండాలి ఇది మీరు విష్ణుమూర్తి అనండి విష్ణువు విష్ణుమూర్తి అంటే విష్ణువు యొక్క దివ్యమంగళ విగ్రహం విష్ణువు అంటే ఆయన ఏ రూపమైనా ధరించగలిగిన సచ్చిదానంద వస్తువు అందుకే దానియందు అను ఏదైనా శివుడు అనగానే జటా జోటధారి అనుకో తప్పేం లేదు దానియందు మనసు నిలవాలి కదా కానీ శివుడు అంటే మంగళస్వరూపుడు శివమైన వాడు ఎందుకంటే అనాత్మలన్నీ అశివములే ఆత్మ శివం అదొక్కటే మంగళం అది తెలుసుకో అదే సర్వవ్యాపకం కనుక విష్ణువు కానీ శివునియందు దృష్టి పెట్టుట ఇది బాగుందండి ఆత్మనికండి ఆత్మకి శివుడు అని పేరు సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే వాడి అడ్రస్ చెప్పేశారు హృదయహార విందే అక్కడున్నాడు వాడు ఎలాగ కేవల సచ్చిదానంద రూపుడై ఉన్నాడు అటువంటి వాడి స్థానువై ఉన్నాడు ఇటు అటు కదలకుండా కూర్చున్నాడు ఆయన కదలడానికి వేరే చోటు ఉంటేనా లేని చోటు ఉందా ఇలా ఆలోచించు ఇది విచారణ చెయ్యి కనుక నామంతో ఆగిపోకు దాని అర్థాన్ని విచారణ తత్వంలోకి వెళ్ళిపోతాం మన పెద్దవాళ్ళు నామరూపాలద్దు నామరూపాలద్దు అంటే శివనామం రామనామం మానేసేటట్టు ఒకడు అది కాదు అక్కడ అర్థం అంటే నామరూపాలతో షెల్ అది ఆగిపోకు నామరూప అర్థ వివేచన చేయి ఆత్మతత్వం తగులుతుంది ఇక్కడ అందుకే ఇక్కడ ప్రధానంగా ఆ పరమాత్మ యొక్క స్థితి ఎందు మనస్సు నిలుపుట దేనికి కావలసిన అభ్యాసం అందుకే సమాన ప్రత్యయావృత్తి దాని ఎందు నిరంతరం ఏదైతే నువ్వు చింతన చేస్తున్నావో అది నిరంతరం జరగాలి అదేమిటి ప్రత్యయ దృష్టితో జరగాలి అంటే అది మాత్రమే సత్యమనేటువంటి భావనతో మనస్సు నిరంతరం కూడాను ఆవృత్తం ఆవృత్తి అంటే మాటిమాటికి చెయ్యడా అది చిత్తం యొక్క సాధన దశ వైరాగ్యం వైరాగ్యం ఎలా వస్తుంది అంటే వైరాగ్యం నామ దృష్టాదృష్ట భోగేషు దోషదర్శనాభ్యాత్ వైతృష్ణం అన్నారు వైరాగ్యం తెచ్చుకోవడానికి పెద్ద కష్టపడికయ్యా ఏ విషయాల కోసం మనస్సు పరిగెడుతుందో ఆ విషయముల యొక్క దోషాలను ఒక్కసారి గ్రహించగలిగితే ఇది అనుభవించేది కాదు ముందే ఒక నువ్వు తాగుతున్నావు కానీ పాలల్లో విషముంది అన్నాడు తాగి చూస్తానంటే నువ్వు ఆ పని చెయ్యవు అంటే రుచి చూడకుండానే ఒకటి చెప్పిన మాట మీద నమ్మి పక్కన పెట్టేసావు అలాగే వివేకంతో విషయముల్లో దోషాలను తెలుసుకోగలిగితే నువ్వే కొంచెం ఆలోచిస్తే దోషం నీకే తెలుస్తుంది నీకు చేత కాకపోతే శాస్త్ర సహాయం తీసుకో పెద్దల మాటల సహాయం తీసుకో విషయాల్లో దోషం దర్శనమవుతుంది అందుకే ప్రతిదీ కూడా నీవన్నీ చంచలములు అస్థిరములు పెద్దలు చెప్పడానికి కారణం అలాగే భగవంతు ఇచ్చిన ఇంద్రియాలని భగవంతునిచ్చిన ప్రపంచాన్ని నిరసిస్తామా అది ఎంత మేరకు అవసరం అంత మేరకు తీసుకుంటూ దాని లంపటత్వం వదలాలే తప్ప వాటిని నిరసించడం కాదు ఒక ఆయన వైరాగ్యం గురించి రాస్తూ ఈ మధ్య ఒక ఆధునికుడైన కవి ఒక మాట అంటాడు ఏమనంటే ఈ వైరాగ్యం వైరాగ్యం పట్టుకో చెప్పిన వాళ్ళని ప్రపంచాన్ని వదిలియమని వాళ్ళు అంటున్నారు కనుక వాళ్ళనే మనం వదిలేద్దాం ఉన్నాడు వాడికి వైరాగ్యం అర్థం కాలేదు లంపటత్వం ఆసక్తి వీటిని విడిచిపెట్టాడు అండి వైరాగ్యం అంటే అర్థం ఎందుకంటే అది కదా మనస్సు లాగుతుంది ఇక్కడ అందుకు వైరాగ్యం అంటే విషయ దోష దర్శనం చేత అన్నారు ఈ వైరాగ్య సాధన చెప్పినంత తేలిక కాదు దీని గురించి యోగశాస్త్రం చాలా బాగా చెప్తుంది నేను బాగా స్టడీ చేసిన శాస్త్రం పేరు యోగశాస్త్రం మనస్సును ఏ విధంగా ట్రీట్ చేయాలి ఏ విధంగా దాన్ని పరమాత్మతో ఐక్యం చేయించాలి అనే దాని గురించి గొప్పగా స్టడీ చేసిన శాస్త్రం యోగశాస్త్రం అండి అయితే మన ఆసన ప్రాణాయామాల దగ్గర ఆగిపోయాం కనుక మన దాన్ని దాని పూర్వాపరాలు తెలియట్లేదు ప్రపంచమంతా ఆసన ప్రాణాయామాలు మాత్రమే తెలుసుకుని దుకాణాలు పెట్టేసి యోగా అంటే ఆ రెండే అనుకుంటున్నాం దాని ముందున్న యమన యమాల వదిలేశారు ఇప్పుడు ఆడు తర్వాత ఉన్నటువంటి ప్రాణాయామం తర్వాత ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అసలు అంటే పూర్ణం లేదనమాట రెండే తీసుకుంటే అవిటితనం అన్నారు అంతే కదా పూర్ణంగా తీసుకోలేకపోతే రెండు ముక్కలో తీసుకుంటే అవిటితనమే ఈ అవిటి యోగావే ఇప్పుడు యోగా కింద ఈ సమయంలో మనం పూర్ణ యోగాన్ని అర్థం చేసుకోగలగాలి ఇక్కడ ఎందుకంటే ప్రాణాయామం చెప్పావు చేసావు ఆసనం వేసుకున్నావు అయిపోయిందా తర్వాత ప్రత్యాహారం ఇది అంటే మనస్సును మరల్చడం అది ప్రత్యాహారం చేసి దేని పెట్టాలి ధ్యానం ఆ ధ్యానంలో పెట్టుకోకూడదు సమాధి అతే దాని ఎందు సమాధి అని చెప్పబడుతున్నది ఇది మనం ఇప్పుడు వేదాంత శాస్త్రంలో యోగశాస్త్రాన్ని చెప్ చెప్తున్నాం కనుక దీని నిర్వచనాలన్నీ వేరేగా ఉంటాయి కానీ వైరాగ్యం చెప్పినంత తేలిక్ సాధనకి కానీ వైరాగ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా సాధన చేయాలో చెప్తున్నాడు పతంజలి ఆయన చెప్పిన ప్రకారంగా యోగశాస్త్ర విషయాలను మనం గ్రహించినట్లయితే వైరాగ్యం అపరవైరాగ్యం పరవైరాగ్యం అని రెండు విధాలుగా ఉంటుంది అన్నాడు ఇక్కడ మొదటిది అపర వైరాగ్యం రెండవది పరవైరాగ్యం ఇది సాధన కోసం పనికొస్తున్నాయని చెప్తున్నానే తప్ప మరికొన్ని కొత్త టెర్మినాలజీ తెచ్చుకొని మరింత కన్ఫ్యూజన్ కావట్లేదు ఎందుకంటే వైరాగ్యం తెచ్చు తెచ్చుకోమన్నారు కదా ఇంకా వైరాగ్యం ఇన్ని డీటెయిల్స్ ఎందుకండి అంటే అర్థం చేసుకుంటే అనుభవానికి తెచ్చుకోగలమని అపరవైరాగ్యం దీనికి మొత్తం నాలుగు దశలుంటాయట యతమానం వ్యతిరేకం ఏకేంద్రియం వశీకారం అని నాలుగు దశలుంటాయి అని మనకి యోగశాస్త్రం చెప్తున్నది యతమానం యతమానం అంటే యత్నించుట తెలుస్తున్నది యతమానం అంటే ఏ విషయాల మీద ఆసక్తి పెరిగిపోతుందో దాని యొక్క సారాసారములు తెలుసుకో అన్నాడు ఇది సారమా నిస్సారమా తెలుసుకో దాని తర్వాత నిస్సార వస్తువు ఇది నిస్సారం నిరంతర వివేచనలో పెట్టుకో అది వ్యతిరేకం అన్నాడు ఇక్కడ ఆడతర్వాత ఆ దోషము తెలుసుకుని పూర్ణ దోషమని నిర్ణయానికిరా అది ఏకేంద్రియం అన్నారు ఆడతర్వాత విషయ తృష్టిని నివారించు విషయములపై తృష్టిని నివారించు అది వశీకారం అంటే ఇంతవరకు మీరు గమనించితే విషయాల విషయంలోనే చెప్పాడు తప్ప ఎక్కడ పెట్టాలో చెప్పలేదు మీరు గమనించండి అంటే పరమాత్మ ఎందుకు పెట్టడం అన్న విషయం చెప్పట్లేదు విషయాల నుంచి నివృత్తి చేయడం విషయాలను నివృత్తి చేయడానికి ముందు ప్రయత్నం చేయి యతమానం దాని తర్వాత వివేచన చేయి సారాసారములే ఉంటో తెలుసుకో తర్వాత నిస్సారమైనది అనేటువంటి దోషదర్శనం చేసుకో ఆడ తర్వాత విషయతృష్టి నుంచి పక్కకు మరల్చు ముందు యతమాన ప్రయత్నం కొంత చేయి ఒక్కసారి ప్రయత్నం చేయి వైరాగ్యానికి అది చేయకుండా ఎలా మాట్లాడతామంటే ఏ ప్రయత్నం చేయకుండా కూర్చొని మీరు అలా చెప్తున్నారు కానీ అని అంటాడు వీడు అయ్యో వాడికి అర్థం కాలేదు వీడియో యాతన పెడతారు ఇద్దరు డిస్కషన్స్ తప్ప ఇద్దరు సాధనలోకి వెళ్ళలేదండి ఇక్కడ సాధనలోకి వెళితే యతమానం ఎఫర్ట్ దాని తర్వాత వ్యతిరేకం వ్యతిరేకం వివేచన చేయాలి దాని తర్వాత దోషదర్శనం ఏకేంద్రియం తర్వాత వశీకారం దీన్ని సంప్రజ్ఞాత సమాధి అంటారు ఇక్కడ దీన్ని బట్టి మనస్సు ఇంకా విషయాలు వెళ్ళ ఆగిపోతుంది ఈ ఆగిపోవడాన్ని సంప్రజ్ఞాత సమాధి అంటారండి ఆగిపోవడంతో నిన్న మనం దీని గురించి దాన్ని ఆపేయడంత కాదు దాన్ని ఉంచాలి ఆ ఉంచడం గురించి తెలుసుకోవాలి అంటే సర్వప్రపంచ వ్యవహారాల్లో ఎలాంటి సంకల్పం లేకుండా ఉండడం తర్వాత సంకల్పం లేని దశకు తీసుకువెళ్ళాలి ఆ సంకల్పం లేని దశకు తీసుకువెళ్ళడం పరవైరాగ్యం అంటే ఇప్పటి వరకు మనకి విషయముల మీద ఒకనొక దోష దృష్టి తెలుసుకున్నా విషయాల నుంచి మరల్చాం ఇంకా ప్రపంచంలో సంకల్పాలు లేకుండా చూసే దేశం పరవైరాగ్యం ఇక్కడి వరకు వైరాగ్యం అయింది ఇప్పుడు వైరాగ్యం తర్వాత దశ ఏమిటి అభ్యాసం అది పరమాత్మ కనుక ముందు అపర వైరాగ్యం సాధించాలి తర్వాత పరవైరాగ్యం సాధించాలి ఈ రెండు సాధించిన తర్వాత పరమాత్మ ఎందు ఉంచాలి ఇది చెప్తున్నారు ఇక్కడ కేవలం ముందు చెప్పిన అపర వైరాగ్యం సాధించినట్లయితే అదొక సమాధి స్థితేటా కానీ పూర్ణ సమాధి కాదు దాన్ని సంప్రజ్ఞాత సమాధి అంటారు ఇక్కడ సంప్రజ్ఞాత సమాధి జాగ్రత్తగా తెలుసుకోవాలి సంప్రజ్ఞాత సమాధి అంటే అర్థం ఏంటంటే వాడికింకా విషయముల గురించి స్పృహలేదు కానీ ఎక్కడుంచాలో అక్కడ ఉంచలేదు వాళ్ళ త్రిపుటి ఇంకా ఉన్నది ఇక్కడ త్రిపుటి అంటే జాత ధ్యేయము ధ్యానము అనేటువంటి త్రిపుటి కనబడుతూ ఉంటుంది కానీ అసంప్రజ్ఞాత సమాధిలో ఇది ఏకమైపోతుంది అటువంటి స్థితిలోనే గాలిలోని చోట పెట్టిన దీపంలా ఉంటుంది కనుక నిరోధానికి పనికొచ్చేది వైరాగ్యం అయితే సమాధికి పనికొచ్చేటటువంటిది ధ్యానానికి పనికొచ్చేటువంటిది అభ్యాసము అందుకే ప్రత్యాహారం అనే మాట వచ్చేటప్పటికల్లా అసలు మొదట వైరాగ్యంతోనే ప్రాణాయామాదులు అన్నీ సాధన చేస్తు క్రమంగా వైరాగ్యం అపరా పరా అనే స్థితిలో వైరాగ్యం తెచ్చుకుని అభ్యాసము ద్వారా పరమాత్మని నిలపాలి ఆ అభ్యాసం పూర్ణమైతే వచ్చే సమాధి పేరే అసంప్రజ్ఞాత సమాధి అని చెప్తారు సుమా అని చెప్పాడు ఇక్కడ ఆ సమాధి స్థితి పొందినవాడు ఆరూఢుడు మొత్తానికి అభ్యాస వైరాగ్యములు తెలిసాయి కదా ఇప్పుడు అభ్యాసం అంటే నిరంతరం నిరంతరం నిరంతరం పైగా ఎంత చక్కటి మాట చెప్పాడంటే మా పతంజలి చదువు దీర్ఘకాల నైరంతర్య దీర్ఘకాలం చేయాలి నైరంతర్యం చేయాలి దీర్ఘకాలం అంటే లాంగ్ టైం బహుకాలం చేయాలండి అంత తేలిక కాదు నలభై రోజుల స్కీమ్తో ధ్యాన సిద్ధి రాదు ఎంత చేయాలో తెలీదు ఒకప్పుడు బ్రతుకంతా చేయాల్సి వస్తుంది చేయకుండానే పోవాల్సి వస్తుంది కూడా కానీ చెయ్యాలంతే చేయాలి అంతకాలం కాదు చేయాల్సిందే అలాగే దీర్ఘకాలం చేయాలి నిరంతరం చేయాలి దీర్ఘకాలం నిరంతరం అని చెప్పాడంటే నేను పాతికేళ్ల నుంచి సాధన చేస్తున్నానండి అన్నాడు ఒక ఆయన అవునా అండి అంటే ఏడాదికోసారండి అన్నట్టు అంటే లాంగ్ టైమ్ అక్కడ ఉంది కానీ నిరంతరం లేదు అది ఇక్కడ అది దీర్ఘకాలం సరిపోదు నిరంతరం కంటిన్యూ సంగీతమే ఇది అన్నిటికీ మీరు తీసుకోవచ్చు సంగీత సాధన చేసినప్పుడు కూడాను కేవలం ఏడాదికోసారి సాధన చేస్తే సంగీతం పాడగలవా ఫుట్బాల్ ఆటకు వెళ్ళాలంటే కాంపిటీషన్లో పాల్గొవాలంటే ఎంత చేస్తా సాధన దీర్ఘకాలం నైరంతర్యం చేసేవా లేదా లోకల్లో ఒక ఆట కోసము ఒక పని కోసమే దీర్ఘకాల నిరంతర సాధన అవసరమైందే మరి పరమాత్మను పొందాలంటే దీర్ఘకాల నిరంతర సాధన ఎంత అవసరమో చూడండి ఇక్కడ అయితే ఇక్కడ సాధనకి సంగీతాది సాధనలకి ఏళ్ళు పడతాయి పరమాత్మ సాధనకి జన్మలు పడతాయి తెలుసుకోండి ఇక్కడ జన్మలు పట్టినా చేయాలి ఎందుకంటే ఎప్పుడు ప్రారంభించాలి కదా ఎన్ని జన్మలు నీకు అనవసరం చేయవలసినదే అందుకే నిరుత్సాహపడకుండా సాధనలోకి వెళ్ళాలి దానికి ముందు అపరవైరాగ్యం తెచ్చుకొని తర్వాత పరవైరాగ్యం తెచ్చుకొని అనగా మొదటి చెప్పినది విషయముల నుండి బుద్ధిని మరల్చుట తర్వాత సర్వసంకల్పాలని త్యజించుట పరవైరాగ్యం ఈ రెండిటితో నిరంతర అభ్యాసంతా పరమాత్మయందు నిలపగలగాలి ఇది చెప్తున్నటువంటిది అయితే ముందు వైరాగ్యం కలగ్గానే ఏదో ఒక స్థితి లభిస్తుంది కానీ అది పూర్ణ సమాధి కాదు పరమాత్మ ఎందు చెందినప్పుడే పూర్ణ సమాధి అవుతున్నది అని చెప్తున్నాడు ఇక్కడ సమాధీయతే ఇది సమాధి సమాధి స్థితికి అర్థం చే తెలుసుకోవాలండి సంపూర్ణముగా పరమాత్మయందు ఉంచుటే సమ్యక్ ఆధీయతే సమాధీయతే ఇది ప్రధానమైన అంశం అభ్యాస వైరాగ్యాల గురించి చెప్తున్న మాటలో మరొకటి నిరంతరం నిరంతరం అది గుర్తుపెట్టుకోవాలి అంటే నిరంతరం అదే రంధ్యయిపోవాలండి అది తప్ప వరకు ఉండకూడదు మనం లోకంలో చూస్తుంటాం ఎప్పుడు అదే కబుర్లు ఒకడు ఒక విషయం నచ్చిందంటే అన్నిటితో అదే మాటలు వాడు అదే కబుర్లు వాడు మనస్సంతా ఆ విషయాకారం అయిపోతుంది ఇక్కడ ఎందువల్ల నిరంతరం లోకంలో కూడా మనం చూస్తుంటాం ఒకడు ఒక వృత్తి పట్టుకుని లేదొక హ్యాబిట్ పెట్టుకుని ప్రేమగా చేస్తున్నాడు అనుకోండి వాడు ఎవరితో మాట్లాడినా ఏది మాట్లాడుతున్నా దానికి తగ్గ త్రేణిపులు దాని వాసనలో వస్తుంటాయి అవునా లేదా ఒక ఆయన కూరలు అమ్మి అమ్మి అమ్మడం బాగా అలవాటైపోయి అతడికి ఏమన్నా వాళ్ళు వస్తువు చూసారు బాగుందంటే చాలా బాగుందండి వంకాయలు నవనవలాడుతుంది అన్నాడు అంటే వాడికి వంకాయ తప్ప మనకు తెలియదు కానీ అందరూ కూడా వంకాయని దర్శించాడు వాడిక్కడ అది నిరంతరం అటాచ్మెంట్ చేసే పని అయితే విషయాల్లో నిరంతరం వల్ల నీకు అది మనసుకు పెట్టింది పరమాత్మ మీద నిరంతరం చెయ్యి దీన్ని అందుకే నిరంతరం చేయాలి అభ్యాసం అనేది నిరంతరం నిరంతరం దీన్ని బ్రహ్మాభ్యాసం అంటారు ఇక్కడ బ్రహ్మము గురించి అభ్యాసం ఇది దీని గురించి మహానుభావుడు విద్యారణ్య స్వామి వారు చెప్తారండి బ్రహ్మాభ్యాసం ఎలా ఉండాలో తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ ప్రబోధనం ఏతదేకపరత్వంచ బ్రహ్మాభ్యాసం విదుర్భుదాహ వైరాగ్యం అంటే అర్థమైపోయింది కదా అని నేను అనుకుంటున్నాను విషయముల నుంచి మనస్సును మరల్చుట మరల్చడానికి మొట్టమొదటి చేయవలసినటువంటి ప్రయత్నం నువ్వు ప్రయత్నం ప్రారంభించడం రెండవది విషయాల యొక్క సారాసారములు తెలుసుకునుట అది నిస్సారమనేటువంటి విషయంలో నిలబడుట క్రమంగా దాని ఎందు విడిచిపెట్టుట తృష్ణను విడిచిపెట్టడమే కాదు సంకల్పాన్ని కూడా చజించుట తృష్టిని విడిచిపెట్టడం వరకు అపరవైరాగ్యం సంకల్పాలను తజించడం పరవైరాగ్యం ఇక్కడి వరకు త్యజించుట అనేది కనబడుతుంది తర్వాత అభ్యాసంలోకి వెళుతున్నాం అభ్యాసం ఎలా ఉండాలో ఇప్పుడు చెప్తున్నాం అభ్యాసం అంటే ఏది ఇప్పుడు నీకు ధ్యేయ వస్తువో దేనిని పొందాలనుకుంటున్నావో దాని గురించి శాస్త్రము గురువులు నీకు చెప్పారు దాని లక్షణాలు ఏంటో చెప్పారు దాని స్థితి ఏమిటో చెప్పారు దాని స్వరూపం ఏంటో చెప్పారు కదా ఆ స్వరూపము ఆ లక్షణములు వాటి గురించే చింతన చేయి మాట్లాడితే దాని గురించే మాట్లాడు ఎవరితోనో డిస్కషన్స్ పెట్టుకుంటే దాని గురించే పెట్టుకో ఈ మూడు చేసుకో తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం మళ్ళీ గీతలోనే స్వామి గుదేవుడు చెప్తాడు మచ్చిత్తా మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం హనుమంతుడు సీతమ్మ అలంకలో కలిశాారండి వెంటనే సీతమ్మ ఏమన్నది నువ్వెవరివన్నది నేను రాముడు పంపగా వచ్చానన్నాడు వెంట మురిసిపోయింది మురిసిపోయాక రాముడు ఎక్కడ కలిశాడు నీకేమిటి అడిగింది అడిగితే ఆయన చెప్పాడు ఎక్కడ కలిశాడో ఏం చేశాడో ఆ తర్వాత ఏమడిగింది రాముడు ఎలా ఉంటాడో చెప్పు అన్నది ఇక్కడ అంటే మరొక క్వశ్చన్ లేదు ఆవిడికి రాముడు రాముడు రాముడు ఆయనకి మరో టాపిక్ లేదు రాముడు రాముడు రాముడు ఇద్దరూ కూడా కలిసి చేస్తున్నది ఏంటి రామచింతన రామకథనం అన్యోన్యం తత్ప్రబోధనం సీతమ్ ఎంత భక్తుడు హనుమంతుడు అబ్బాబ్బా అంత రామభక్త ఆయనకి అనుకుంటే ఎంత భక్తురాలో ఈడ ఎంత దూరంగా ఉన్నా ఎంత రాక్షస మధ్యంలో ఉన్నా వాడి ఆకర్షణలు చూపించినా ఎంత భయపెడుతున్నా ఆకర్షకీణ లొంగక భయానికి కృంగక రామచింతనతోనే ధైర్యంగా ఉంది భక్తి అంటే ఈ విడిదే కదా అని ఆయన ఒకరికొకరు ఇన్స్పిరేషన్ అయ్యారా లేదా చెప్పండి ఇక్కడ అన్యోన్యం తత్ప్రబోధనం ఆ విధంగా సీతా హనుమంతులు ఒకే రాముని ఎందు దృష్టి కలవారై ఒకరికొకరు ఎలా ప్రబోధం చేసుకున్నారో ఆత్మయందు ఒకే దృష్టి కలిగినటువంటి ఇద్దరు ఒకరికొకరు ప్రబోధమైపోతారండి నేను ప్రబోధించు చుంటుని వాడు అనడు వాడు వీడికి ప్రబోధమైపోతాడు వీడి వాడికి ప్రబోధం అయిపోతాడు అన్యోన్య గురవో విప్రాహ మాటకు కూడా ఇదే అర్థం ఇక్కడ అంతేగాని దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది బ్రహ్మాభ్యాసం చేసినటువంటి వాడు బ్రహ్మము గురించి అభ్యాసం చేసి దానయం రుచి కలిగిన వాడితోనే సాంగత్యం చేసుకోవాలి తప్ప తద్విరోధులతో సాంగత్యం కూడదు అని దీన్ని తెలుస్తుంది తద్విరోధులతో సాంగత్యం కూడదు వేరే చెప్పక్కర్లేదు అంతే వైరాగ్యంలో గెలిపేది బ్రహ్మమునకు విరుద్ధమైనవన్నిటిని విడిచిపెట్టుట వైరాగ్యంలో కనబడుతున్నది బ్రహ్మమునే పట్టుకునిట అభ్యాసంలో కనబడుతుంది కానీ వైరాగ్యం విడిచిపెట్టడానికి అభ్యాసం పట్టుకోవడానికి కానీ అభ్యాసం తచ్చింతనం అదే ఎప్పుడు బ్రహ్మము గురించి చింతన చెయ్యి నీ ఇష్టం ఎక్కడెక్కడ ఉపనిషత్తులు చెప్పారో బ్రహ్మము గురించి ఆలోచించు నిరంతర చింతన లేకపోతే నిలవదండి అది ఇక్కడ నిరంతర చింతన చేయాలి అదంతటా ఉంటుంది దేనికి అంటదు అది లేకపోతే ఏదీ లేదు దానికే వికారాలు అని గురుగారు చెప్పారు కదా శాస్త్రం చెప్పింది కదా అని చర్చ చేయాలి దాని అసలు స్వరూపం సత్ చిత్ ఆనందం ఇలా చింతన చేయి ఆ సచ్చిదానంద స్వరూపమే రాముడైనా కృష్ణుడైనా సగుడ బ్రహ్మగా భావించినట్టు భావించామనుకో దాని గురించి మాట్లాడు అంటే సగుణ బ్రహ్మముగా భావిస్తే భక్తి నిర్గుణ బ్రహ్మముగా చేసిన జ్ఞానం ఈ రెండింటిలో పట్టుకున్నది బ్రహ్మము అనే కనుక ఇది రెండిటికీ సరిపోతుంది అభ్యాస వైరాగ్యములు తత్ చింతనం కథనం అంటే దాని గురించే మాట్లాడడం అన్యోన్యం ఇక్కడ మీరు గమనించినట్లయితే చింతన అనేది మనస్సు యొక్క పని కథనం అనేది వాక్కు యొక్క పని ప్రబోధనం అనేది శరీరం యొక్క పని అంతేగా ఇంకోటితో కూర్చుని డిస్కస్ చేయడం ఇదంతా ప్రబోధనం కానీ త్రికరణాలతోని ఏతత్ ఏకపరత్వంచా ఈ మూడింటితో నువ్వు చేస్తున్నది ఏకపరత్వం అంతేగాని మనసొకటి మాట ఒకటి ప్రవర్తన ఒకటి ఉందా మూడు కలిసి ఒకటినే పట్టుకుంది కనుక మూడు కరణములున్నా కార్యం ఒకటే అయిపోయింది ఇక్కడ అది ఏకపరత్వం దానిని బ్రహ్మాభ్యాసం విదుర్బుధాహ దాని బుధులు బ్రహ్మాభ్యాసం అంటారని అంత అందంగా చెప్పిన మరొక శంకర భగవత్పాదుల వారి అవతారమైనటువంటి విద్యారణ్య స్వామి వారిని మన శృంగగిరి పీఠాధీశులు లేని పన్నెండవ ఒక్కసారి నమస్కారం చేసుకుందాం ఆ విద్యారణ్యులు వారి చెప్పినటువంటి వేదాంత పద్యదశలోనే మాట ఇప్పుడు మనం చెప్పుకున్నాం కనుక అభ్యాస వైరాగ్యం లేనిది భగవానుడు మనకి గొప్ప అభయం అందుకే నిరుత్సాహపడకు వల్ల కాదు నుదులేకు అంత చెప్తారు కానీ వాళ్ళు అవుతుందండి అవదు ఫిక్స్ అయిపోయాడమాట అవదు ఇంక విజయం సాధన చేస్తాడు చెప్పండి హనుమంతుడిలాగా వెళ్ళాలండి సాధనకి హనుమంతుడు ఏమన్నాడు నేను లంకకి వెళతాను అక్కడు సీతమ్మని ఏ విధంగానే జాడ తెరుచుకుంటాను ఒకవేళ కనగడకపోతే అదే వేగంతో స్వర్గానికి వెళతాను అక్కడ లేదనుకో రావణాసుడిని చుట్టు తెచ్చి ఇక్కడ పెట్టేస్తాను అన్నాడు అంతేగాని దొరుకుతుందో లేదో నా మీద హోప్స్ పెట్టుకోకండి అందులో ఎత్తి ఇక్కడ సాధకుడికి యాటిట్యూడ్ ఉండాలండి అది ఉండక చెప్తారు కానీ ఆ స్థితప్రజ్ఞలు మనం అవ్వగలమా నువ్వు అవ్వలేవు నాకు తెలుసు కానీ స్థితప్రజ్ఞత కోసం ప్రయత్నం కూడా నువ్వు చేయడం లేదని కూడా తెలుసు ఇక్కడ ప్రయత్నం ఇలా చేయి తప్పకుండా అవుతావు అందుకు మనస్సును నిగ్రహించడం కష్టము అని అర్జునుడు అంటే అలా అని చతికలబడకు నేను ఒప్పుకుంటున్నా కష్టమే కానీ అభ్యాస వైరాగ్యాలతో సాధ్యమే అది అసాధ్యం కాదు అభ్యాస వైరాగ్యాలు తెచ్చుకో కానీ సాధకుడికి ఎప్పుడు గుర్తుపెట్టగలసిన రెండు మహామంత్రములు అభ్యాస వైరాగ్యం అయితే వైరాగ్యం ముందు అభ్యాసం తర్వాత అభ్యాస వైరాగ్యాలు ఎందుకు చెప్పాడంటే వైరాగ్యం దేనికి చెయ్యాలో ముందు తెరుచుకో పరమాత్మ ఎందుకు పెట్టడానికే కా అందుకు అభ్యాసం అది చాలా అవసరం పై ముందు వైరాగ్యం తెచ్చుకుని తర్వాత అభ్యాసం చేస్తా కాకుండా రెండు ఏకకాలంలో జరుగుతుండాలి ఇటు నుంచి లాగడానికి ప్రయత్నం అక్కడ ఉంచడానికి ప్రయత్నం రెండూ ఏకకాలంలో జరుగుతుంటే ఆఖరికి నిలబడ్డమే జరుగుతుంది అందుకే రెండు ఒకదాని తర్వాత ఒకటే అంటే కష్టం రెండూ ప్రయత్నం చేయి ఈ మాట అంటే మళ్ళీ ప్రశ్న విసరిన మరి స్వామి చెప్తున్న రెండో మాట కూడా అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే నేను ఫర్మగా చెప్తున్న నా అభిప్రాయం ఏంటంటే ఎవడికి మనస్సు నిగ్రహింపబడదో అతడికి యోగము అసాధ్యము ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు మనోనిగ్రహం లేని వాడికి నేను చెప్పిన యోగం అసాధ్యం వశ్యాత్మన యతత ఉపాయత అవాప్తు శ ఎవడి మనస్సైతే వసమంటుందో వశ్యాత్మన వసమంటుందో రెండవ మాట యతత అంటే ప్రయత్నశీలుడవుతాడు మనస్సు నిగ్రహించుకుంటే సరిపోదు ప్రయత్నశీలుడై ఉండాలి మనస్సు నిగ్రహించడంలోనూ ప్రయత్నం ఉండాలి అభ్యాసంలోనూ ప్రయత్నం ఉండాలి అలాంటి వశ్యాత్మనాయత మనస్సువశమైన ప్రయత్నశీలుడికి ఉపాయత అంటే సాధన ద్వారా అంటే ఈ రెండు లక్షణాలు కలిగిన వాడికి శాస్త్రం చెప్పిన ప్రక్రియతో చెప్పిన సాధన ద్వారా ఆత్మను అనగా నన్ను పొందడం సులభమే దీన్ని బట్టి స్వామి చచ్చ చెప్పదలుచుకుంటే ఇంద్రియ నిగ్రహం లేనివాడికి ఈశ్వరుడు దొరకడు ఇది వాక్యం గుర్తుపెట్టుకోండి ఇంద్రియ నిగ్రహం లేని వారికి ఈశ్వరుడు దొరకడు అందుకు ప్రధానం జితేంద్రియుడయి ఉండాలి ఇక్కడ జితేంద్రియుడు బుద్ధిమంతులు శ్రేష్ఠుడు జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అందుకే మహాయోగికి ఒక్కసారి వాళ్ళు ఎన్ని మార్లు వచ్చాడు స్వామి అక్కడే కృష్ణుడు చెప్తూ ఉంటే జెండా మీద రెపరెపలాడుతూ వింటున్నాడు స్వామికి ఒక్కసారి నమస్కారం చేసుకున్నాం ఆయనే యోగులకి గురువు సాధకులకి ఆయనే గురువు అంతకంటికేమన్నది ఇలా చెప్పగానే అయతి శ్రద్ధయోపేతో స్వామి ఒక్క మాట సాధన చెయ్యు చెయ్యన్నావు చెయ్యాలి విసుగు లేకుండా చెయ్యాలి కానీ చేస్తూ ఉండగానే మరణించాడనుకో వాడు గతేమిటి ఇక్కడ చెప్పబోయేటువంటి ప్రశ్న వివరణ అద్భుతం ఇక్కడ అయతి శ్రద్ధయోపేతో యోగా చలితమానస్రాప్య యోగ సంసిద్ధిం కాష్ణ గచ్చతి కృష్ణ అయతిహి అయతిహి అంటే సరి అయిన ప్రయత్నము చెయ్యనివాడు అంటే ప్రయత్నం చేస్తున్నాడు కానీ సరి అయింది కాకపోవచ్చు అప్రయత్నవానని చెప్పారు ఇంకా అయతిహి అనే మాటకి మరొక నిర్వచనం పెద్దవారు చెప్తారు సంయమి అంటే నిగ్రహించుదామనుకుంటున్నాడు కానీ నిగ్రహించలేకపోతున్నాడు అనుకుందాం అలాగని వాడికి అశ్రద్ధ ఉందా శ్రద్ధ ఉంది శ్రద్ధయోపేత అంటే అతనికి శాస్త్రమునందు గురువునందు పరమాత్మయందు విశ్వాసముంది శ్రద్ధ కలిగిన కానీ ప్రయత్నం గట్టిగా జరగట్లేదు వాడికి అటువంటి వాడికి అలాగే యోగం చేస్తూ ఉన్నా చలిచిపోడుతుంది మనస్సు యోగంలో అంత స్థిరపడబోడని తేలికండి ఆ క్షణంలో హాయిగా ఉంటుంది మళ్ళీ చెదిరిపోవచ్చు అక్కడదాకా వెళ్ళిన వాడికి తెలుస్తుంది అవస్థ అది యోగాత్ చలిత మానస ఆ యోగం నుంచి మనస్సు చలించిపోతే వాడు యోగ పొందకుండానే అయిపోయినట్లే కదా అంటే ప్రయత్నించినప్పటికీ సరి ప్రయత్నం కాకపోయినా పైగా స్థిరపరిచినా అది ఎక్కువ కాలం ఉండకుండా మళ్ళీ చలించిపోయినా అది వికల్పమైపోయినా అటువంటప్పుడు వాడు కానీ మరణించాడనుకో వాడు గతి ఏమిటి వాడు రెంటికి చెడ్డ రేవడికాడా అని అడిగాడు కాడ ఖచ్చిన్నోభయ విభ్రష్ట ఉభయ విభ్రష్ట అంటే రెంటికి చెడిన వాడు అవుతాడు అంటే వాడు కర్మలా విడిచిపెట్టే కదా ధ్యానంలోకి వెళ్ళాలి ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మనం నిత్య నియమితి కాదులు చేయం అంటే నిత్యనమితి కాదు మానేయాలను కాదు అవన్నీ చేసి ధ్యానానికి ప్రయత్నిస్తాం జానకాలంలో చేయట్లేదు కదా పైగా జానానికి ఎక్కువ సమయం విడిచిపెట్టేటప్పు మనం కేటాయించినప్పుడు తప్పకుండా కర్మలు తగ్గుతాయి పోనీ కర్మలు పట్టుకున్నట్టు దుర్గతులకు వెళ్లకుండా స్వర్గాది లోకానికైనా వెళ్తాడు ఇప్పుడు ఏమైంది వాడి పరిస్థితి జానంలోకి వెళ్ళడం వల్ల అది సరిగ్గా జరగట్లేదు కర్మలో వదిలేసాడు కనుక యోగ సిద్ధి రాలేదు కర్మలు వదిలేసాడు కనుక కర్మల వల్ల పొందవలసిన ఉత్తమ లోకాలు లేవు పరిస్థితి అయిపోయింది అంతేగాది ఇక్కడ మరొకటి అర్థం చేసుకోవాలి కచ్చిన్నోభయ విభ్రష్ట అన్నప్పుడు ధ్యానం అనేది ఇద్దరికీ సాధనే అని నిన్న చెప్పుకున్న మాట మర్చిపోవద్దు శ్రద్ధగా వినవడి పట్టుకోవాలి ఇద్దరికి అంటే ఎవరికి నిష్కామ కర్మయోగి అదే సాధన మోక్షం కోసం కర్మలన్నీ విడిచిపెట్టి పద్ధతిగా విడిచిపెట్టి సాధనలోకి వెళ్ళి శ్రవణము మననము ధ్యానము చేసుకున్న వాడికి అదే సాధన ఇప్పుడు ఈ ప్రశ్న ఈ రెండో వాడికి వర్తిస్తుంది కూడా అదే నిష్కామ కర్మయోగి కర్మ ఎలాగో నిష్కామ కర్మయోగం చేస్తూనే ఉన్నాడు ఈ రెండో వాడికి చూసుకోవాలి ఇక్కడ వాడికి అసలు కర్మలు విడిచిపెట్టేశాడు ఇటేమో జానంలోకి సిద్ధి పొందకుండా మరణించాడు ప్రయత్నం చేస్తున్నాడు పాపం వాడు శ్రద్ధ ఉంది కర్మ సన్యాసం చేసి వెళ్ళాడు సిద్ధుడు కాలేకపోయాడు ఇక్కడ అంటే వాడు ఆరు రోహుడే తప్ప ఆరుడు కాలేకపోయాడు ఈ ఆరు రోహ దశలోనే మరణించాడనుకో వాడు గతి ఏమిటి ఇటు కర్మలు లేవు గనక కర్మల వల్ల పొందవలసినవి రావు పై కర్మలు మానేస్తే శాస్త్రం చెప్తాను చూశారు ఇక్కడ ఇవాళ మన జ్ఞానం గురించి జ్ఞానం గురించి విన్నాం కానీ ఇది బెటరేమో అని నిచ్చిన ఏమి కర్మలు విడిచిపెట్టేసేమనుకోండి భ్రష్లే అందుకే ఇది పట్టుకోవాలి ఇది పట్టుకుంటేనే క్రమంగా మనస్సు అటువైపు వెళుతుంది ఎందుకంటే దీనివల్ల పాపక్షయమవుతుంది పాపక్షయమవుతేనే ఆ మనస్సును తొందరగా అటు ఇది తెలుసుకోవాల్సిన అంశం అందుకే ఖచ్చిన్న ఉభయ విభ్రష్ట చిన్నాభ్రమివ అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ బ్రహ్మణ పతి అంటే బ్రహ్మ మార్గం అంటే బ్రహ్మమును పొందుటికే ఏ ప్రయాణం చేస్తున్నాడో ఆ మార్గంలో సరిగ్గా సాధన చెయ్యక సిద్ధి పొందక శ్రద్ధ ఉన్నప్పటికీ కూడాను వాడు మరణించాడనుకో వాడు గతి చిన్నాభ్రమివా చెదిరిపోయిన మబ్బులాగైపోతుంది ఇటు కురవక అటు నిలవక చెదిరిపోయిన మబ్బులాగైపోతాడు వాడు కదా వాడు అప్రతిష్ఠ వాడికి ప్రతిష్ఠ ప్రతిష్ఠ ఉండదు అంటే పాపులారిటీ ఉండదు అర్థం నిరాశ్రయ అనర్థం ఇక్కడ ప్రతిష్ట అంటే ఆశ్రయం వాడు ఆశ్రయం లేనివాడైపోతాడు ఆధారం లేనివాడైపోతాడు కదా వాడు గతేమిటి ఏతన్మే సంశయం కృష్ణ చేత్ చేత్తుమర్హ సశేషత నిన్న మనకి అలా చెప్పేటప్పుడు ప్రతివారికి కలిగి ఒక ప్రశ్న చెప్తున్నారు కానీ అంత తేలిక అండి అంత తేలిక అండి అనుకుంటూనే ఉన్నాం ఆ ప్రశ్న అర్జునుడి చేతి అడిగించేశాడు అది తేలిక అని అంత తేలిక కాదు కానీ ఇలా చేస్తే తేలికే అని చెప్పాడు ఇక్కడ పోని ఏదోలా చేసాడు అనుకో చేస్తూ చేస్తూ ప్రయత్నిస్తూ మధ్యలో పోయాడు అనుకో ఒక గతి ఏమిటి ఈ ప్రశ్నలు ఎంత అందంగా వచ్చే చూడండి ఇది తెలుసుకుంటే జన్మకర్మ సిద్ధాంతం గురించి కూడా మనకు స్పష్టమైన అవగాహన కలిగి ఉంటుంది ఇది మోస్ట్ సైంటిఫిక్ సిద్ధాంతం ఏదంటే కర్మసిద్ధాంతం దానిలో లాజిక్ ఉంది రీజనింగ్ ఉంది అవునా లేదా అందుకని పరమాత్ముడు సృష్టించాడు కొందరు సుఖం కొందరు దుఃఖం ఎందువల్ల ఇచ్చాడు సమాధానం జన్మసిద్ధాంతాన్ని ఒప్పుకోకపోతే చెప్పలేరు కానీ జన్మసిద్ధాంతం మీద ఆధారపడని నమ్మనటువంటి వారు భగవద్గీతను ముట్టుకులు తమది అంటే అది చోరీ అవుతుంది తప్పవాళ్ళు జరిగే చెప్పలేరండి ఇక్కడ బేసిక్గా మతాల్లో ధర్మాల్లో జన్మ నమ్మకం లేదు రెండిటికి జన్మను నమ్మేది కేవలం హిందూ మతమే హిందూ మత శాఖలైనటువంటి బౌద్ధ జైనాలు కూడా నమ్ముతాయి కానీ జన్మసిద్ధాంతం ప్రధానంగా నమ్మిన వాడే హిందూ ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇవాళ ఇలా ఉన్నామంటే ఇదివరకు జన్మల వల్ల తర్వాత ఇప్పటి బట్టి తర్వాత జన్మలు అనేటువంటి బేసిక్గా ప్రతివాడు నమ్మవలసినది అంటే ఎన్నో జన్మలు పుణ్యం చేశాం కనుక నేను ఇందులో ఉన్నానని హిందూ మతస్థులు అనుకోగలడు కానీ ఇతరులు అనుకోలేరు ఎందుకంటే జన్మసిద్ధాంతం ఉంది ఎక్కడ సునిశ్చితంగా ఆలోచించే ప్రజ్ఞ హిందువులకి కోల్పోవడం చేత పరాయితనం వైపు ఆకర్షితులు అవుతున్నారు కనుక ఈ విషయం చెప్తున్నాం ఎందుకంటే చెప్తే అర్థం కాదు అర్థమైనట్టు కష్టపడిన అర్థం చేసుకునే ప్రయత్నం లేదు అటువంటిప్పుడు మన ధర్మం యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుందండి అందుకే ఈ కా ఈ మధ్యకాలంలో సైంటిఫిక్గా లాజికల్గా ఫిలసాఫికల్గా మూడు రకాలుగా ఆలోచించే మేధావులు పాశ్చాత్య దేశాల్లో పుట్టిన వారు భగవద్గీత నెత్తిమీద పెట్టుకుంటున్నారు ఈ మతంలోనూ పుట్టిన మనకి ఇందులో గొప్ప విజ్ఞానం చెప్తూ దీని పట్ల ఆకర్షితులను కావట్లేదు సాధనలోకి వెళ్ళట్లేదు సీరియస్నెస్ లేకుండా పోతు చూడండి ఇక్కడ ఎందుకంటే ఎక్కడి పుట్టిందో అక్కడే దీనికి గౌరవం లేదనిపిస్తోంది ఇక్కడ మన వాళ్ళు ఎంత నిర్లక్ష్యం ఎంత అశ్రద్ధ ఎన్ని పనికిమాన ప్రశ్నలు కుశంకలు కుతర్కాలు చేస్తారు మన విజ్ఞాన విషయంలో ఇతర మేధావులు వైజ్ఞానికంగా ఆలోచించినా తార్కికంగా ఆలోచించినా తాత్వికంగా ఆలోచించిన భగవద్గీతకు మించిన గ్రంథం లేదని అంగీకరిస్తున్నారు అలాంటి గ్రంథం చేతిలో పట్టుకుని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హ సశేషత నాక కలిగిన ఈ సందేహాన్ని సమూలంగా నాశనం చేయడంలో నువ్వు తప్ప మరొకరు సమర్తులు కారు అందుకే నేను కోరుకుంటున్నది ఏంటంటే అశేషత సంపూర్ణంగా మరి మిగులుండకూడదు సందేహం ఆ విధంగా ఛేత్వం ఛేదించడంలో త్వదన్య నిన్ను మించి మరొకళ్ళేడు త్వదన్య సంశయ శాస్యత్త నహ్యుపద్యతే హే కృష్ణ నిన్ను మించి మరొకడు ఈ సందేహాన్ని సంపూర్ణంగా ఛేదించలేడు కృష్ణుడు దొరకకపోతే ఎవన్నో ఆశ్రయించాలి కానీ ఎదురుగా కృష్ణుడు దొరికితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అది అర్జునుడు అంటున్నాడు ఎందుకంటే అసలు జీవుడు యొక్క గతుల గురించి ఈశ్వరుడికి తప్పేవి తెలుస్తుందయ్యా లేదా శాస్త్రంలో ఎలా చెప్పారు అని లాజికల్గానో ప్రమాణ బుద్ధితోనో నీకెందు శ్రద్ధ కలిగించడం కోసము గురువులు తాపత్రయపడి చెప్పవచ్చు శాస్త్రంలో వాక్యాలు రాసి ఉండొచ్చు కానీ సాక్షాత్ ఈశ్వరుడే దీన్ని తొలగించగలడు తప్ప ఇంకెవరూ ఈ సందేహాన్ని తొలగించలేరు అని అర్జునుడి యొక్క ప్రతిపాదన ఇందులో భావం ఏమిటి కృష్ణ నువ్వే తొలగించగలవు ఇంకెవడు తొలగించలేడంటే భగవత్పాదు వారు అంటారు ఋషిర్ దేవోవా అన్నారు ఋషులు తొలగించలేరు దేవతలు తొలగించలేరు ఈశ్వరుడు వీళ్ళు తొలగించగలవు అని మాటని చెప్పారు ఇందులో భావం ఏంటంటే అర్జునుడికి ఈశ్వరుడు కృష్ణుడు అక్కడ కనబడుతున్నాడు మన మన బతుకేమిటి అంటే ఈశ్వరుడే తొలగించినంటే ఈశ్వరానుగ్రహం వల్లనే ఈ సందేహం తొలగుతుంది అందుకే అన్నిటికీ నువ్వు గురువుని అడిగేస్తా చెప్పేయాలి వినేయాలి కాదు నువ్వు సాధనకి ప్రయత్నిస్తూ ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటే ఆయన అనుగ్రహంతోనే సర్వసంశయములు తొలుగుతాయి ఎందుకంటే దానికి సంశయమే లేదు దానికి అందుకే నీకు సంశయాన్ని తొలగించగలడు నిస్సంశయా సంశయగ్ని అది సంశయగ్ని ఎవరయ్యా అంటే పరమేశ్వరి లేదా పుంలింగం పెట్టుకో పరమేశ్వరుడు మాకు రెండు ఒకటి నిస్సంశ యో సంస్రహ అని పుంలింగ శబ్దంలో చెప్పి కృష్ణుడికి అన్వయించి నిస్సంశయా సంస్యజ్ఞిని మమ్మల్ని అలితమ్మని చెప్పు ఏదైనా పర్వాలేదు కానీ సంశయం పోగొట్టాలంటే ఈశ్వరానుగ్రహమే దిక్కు అది దీనిలో భావం అంతేగాని ఈ సందేహం పోగొట్టడంలో నిన్నమించిన వాళ్ళు ఏరయ్యి అంటే కృష్ణుడిని పోగుడుతున్నాడు అనుకోవద్దు మనం కొందరు దగ్గరికి వెళ్ళి నువ్వు తప్ప నాకు గత లేదు నువ్వు నాకు నువ్వు తప్ప నాకు గతి లేదు అన్నట్టు అనట్లేదు ఆయన మన అవసరాలు కొద్దీ ఒక నింది చందుడు చేసేస్తావు అర్జునుడు అలాంటి వాడు కాడు ఈశ్వరుడు కృష్ణుడు అలా పొగట్టలకి పొంగిపోడు ఆశించాడు అంత ప్రేమగా పిలిచాడు ఎలా పిలిచి ఎందుకు తాత అని పిలుస్తారంటే తాత అంటే తండ్రి తండ్రి యొక్క తండ్రి వీళ్ళందరినీ తాతనే అనాలి మరి తాతెందుకు అన్నారంటే సాధారణంగా పెద్దవాళ్ళు తమ పిల్లల్ని నాయనా నాన్న అని పిలుస్తారా లేదా నాయనా నాన్న అంటే నాన్న నాయన అడగని పెద్దవాడేగా కానీ పిలుపులో ఉండేటువంటిది ఎందుకు అలా పిలుస్తారు అనేదాన్ని భాష్యం రాశారండి శంకర భవత్పాల్ వారు కృష్ణుడి పిలుపుకి ఆత్మావైపుత్రనామాసి గనక వాడికి ఎవడు తండ్రో ఆ తండ్రి కొడుకు వచ్చాడు గనక తాతాను పలువుడు సమంజసమే అన్నాడు కానీ కృష్ణుడు అర్జునుడు యొక్క బాధను అర్థం చేసుకుని నువ్వు చెప్పేవు కానీ మనస్సు నెలపడం మహా కష్టం కదా అన్నాడు ఈ ప్రశ్న ఒక సాధకుడిగా అడిగాడండి చాలామంది ప్రశ్నలు ఏమంటారంటే వాడు తెలుసుకోవాలని అడుగుతాడు చెయ్యాలని అడగడు రెండింటికి అధితాడా అది కేవలం క్యూరియాసిటీవే కానీ శ్రద్ధ కాదు అక్కడ చాలామంది ప్రశ్నలు ఎలాగుంటాయి పైగా ఇవి ఎందుకంటే నోట్స్ రాసుకుని ఇంకోటి చెప్పడానికి వీడు చేయడానికి కాదు ఇక్కడ అందుకు అడుగుతూ ఉంటారు పైగా మీరింత చెప్తారా వీళ్ళు ఎవరు చేయలేంటండి అంటాడు అంటే వీడికి అక్కర్లేదు వీడు ముందే చెప్పాడు ఇలాంటి కాదు అర్జునుడు తాను తపన పడి అడుగుతున్నాడు మనస్సు నిలపడం అన్నవే కష్టం మహాబాహువునే కానీ మనస్సు నిలపలేనన్నాడు అంటే అర్జునుడు అంతటి మహానుభావుడు ఏ మహానుభావుడు తపస్సును ఆచరించి పరమేశ్వరుని సాక్షాత్కరింపజేసుకుని కిరాతరూపుడిని ఈశ్వరుడితో యుద్ధం చేశాడో ఆ మహానుభావుడు మరో కొందరు అంటూ ఉంటారు అర్జునుడు జ్ఞానికంటే తక్కువ స్థాయి వాడు కనుక ఆయన కర్మయోగం చెప్పాడు జ్ఞానులకైతే ఈ మార్గం చెప్పాడు వీడుదే జ్ఞాని అట్టు అర్జునుడి సరిపోతారండి వీళ్ళందరూ కూడాను మేము జ్ఞానవాదులు చెప్పుకొని భక్తిని నిరసించేవాడు సత్కర్మని నిరసించే వాళ్ళందరూ పండితులందరూ కూడాను అర్జునుడి కంటే గొప్ప అనేటువంటి భావంతో అర్జునుడికి గాను కర్మయోగం గొప్పదని చెప్పాడు కానీ జ్ఞానికి అంటే మాబోటి వారికి జ్ఞానయోగమే గొప్పదని చెప్పాడు మాట్లాడుతుంటారు వీళ్ళు తప్పు కాదా అండి ఇది ఇక్కడ అర్జునుడు ఎటువంటి వాడు సామాన్యుడు కాడు ఎంత నిగ్రహం లేకపోతే శివుడు కనబడతాడండి ఆయనకి ఇక్కడ మరి శివుడు పరమాత్మగాడా మాట కోసం కృష్ణుడికి పరమాత్మగాడా శివుడు కనబడి వెళ్ళిపోయాడు కృష్ణుడు అక్కడే ఉన్నాడు అయినప్పటికీ ఆయనకు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే పూర్ణ మోక్షం ఏదైతుందో అభిన్నతాభావం కలగడం కోసం ఇది అవసరమే ఇది చెప్పడం అంతటి మహానుభావుడి ప్రశ్న వేశారంటే ఇంకా మనం ఏ స్థాయిలోంచి మాట్లాడాలో చూడాలి అలాగే నిరుత్సాహపడి అర్జునుడు వేయాలన్నప్పుడు మనం ఎక్కడ ఆగిపోకూడదు అర్జునుడికి కూడా స్వామి అని చెప్పాడు మనకే అది చెప్పాడు ఇక్కడ అభ్యాస వైరాగ్యాలు చేయమన్నాడు అది చేస్తూ మధ్యలో ఆగిపోయినా నీకేమీ ప్రమాదం లేదు ఎందుకంటే ఒక ఆయన మేడెక్కడానికి ప్రయత్నిస్తూ ఒక మిట్టి దగ్గర కాస్త కొనికాడు తర్వాత మెలకు వస్తే నుంచి రుచిపోయికి వెళతాడు అంతే కదా ఇక్కడ ఇంకోటి ఏమున్నది అంతేగాని మళ్ళీ కింద పడిపోయి పైకి వెళ్ళడం లేదు సుమా అక్కడి నుంచి అటు వెళ్ళడం కానీ ఇక్కడ ఎంత దాకా చేసి ఆపేసేవో అది తర్వాత జన్మలు అక్కడి నుంచి కొనసాగిస్తా దీని గురించి పరమహంస గారు గొప్ప కథ చెప్తారు ఒక ఇద్దరు భక్తులు తపస్సు చేస్తున్నట్ట కాళీమాత కోసం అమ్మ కాళీమాత ప్రత్యక్షమైంది వెంట నువ్వు మూర్చిపోయాడు అలా చూస్తూ నిలబడ్డాడు వాడికి వెంటనే వీళ్ళు చూశాడు కాళీని మాత్రం కాకుండా చూసామ్మా నువ్వు కనబడ్డావు ఇద్దరికీ వీడు మూర్చిపోయాడు నేను నిలబడ్డాను ఎలా అమ్మ అంటే ఇలాంటి మూర్చలు గత జన్మంలో ఎన్ని పోయావో నువ్వు ఇప్పుడు నిలబడ్డావు ఇక్కడ ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఎన్ని మూర్ఛలు పోతే ఇక్కడ నిలబడ్డావు వీడు తర్వాత నిలబడతాడు మరుగు జన్మలో అది సాధన యొక్క క్రమం ఇక్కడ అందుకే నహి కళ్యాణకృ కచ్చిత్ దుర్గతి తాత గచ్చతి అని చెప్పి ప్రాప్య పుణ్యకృతాం లోకాషిత్ సరస్వతి సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో బిజాయితే మొత్తానికి అని అనడంలో ఆ పరమాత్మ ఎంత వాత్సల్యంగా పిలిచాడు తాత అని చెప్పడంలో అతని మనసుకు కలిగిన వేదను గుర్తు తెచ్చుకుని తను ఓదార్చుతున్నట్లుగా నాయనా నిమిరినట్టు మాట్లాడి పరమాత్మ చెప్తున్నాడు కృష్ణుడు మాటలు ఇందులో ఒక తల్లిలా ఒక మిత్రుళ్ళ ఒక తండ్రిలా అన్నీ కలిపి గురువులా కనబడతాయండి ఇక్కడ ఆ మాట సంబోధనల్లో తెలిసిపోతుంది ఒకసారి మందలిస్తాడు ఒకసారి లాలిస్తాడు ఒకసారి హెచ్చరిస్తాడు ఒకసారి బొజ్జగిస్తాడు ఇన్ని రకాలుగా జ్ఞానాన్ని శిష్యుడికి అందిస్తున్న జగద్గురువుకి నమస్కారం చేసుకుందాం ఆయన మాట తీరులోనే అందవండి ఇక్కడ ప్రాప్య పుణ్యకృతం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాంగ్ గేహే యోగభ్రష్టోభిజాయతే ఎవడైతే ఈ సాధన చేస్తూ చేస్తూ ఇటు యత్నం బలంగా సరిపోక అటు పొందలేక శ్రద్ధ మాత్రం ఉంది గనక అతడు ప్రయత్నం చేసాడు గనక మరణానంతరం పుణ్యకృతాం లోకాన్ అంటే పుణ్యవంతులు ఏ లోకాలకి వెళతారో ఆ లోకాలకు వెళ్తాడు అన్నారు ఇక్కడ అంటే మళ్ళీ దుర్గతు నరకాల్లోకి వెళ్ళడు వాడు ఇక్కడ అందులో సందేహం లేదండి ఇక్కడ నరకం అనేది రాదు అందుకే తత్యంబిక పుట్టుట సున్న అని ఎంత ధైర్యం ఉండాలో యముడు కాని యమకింకరుడు కానీ ఆ రారు అనేది ధైర్యం ఉండాలండి సాధకుడికి ఎందుకంటే అతను ఎంతకంటే పరిస్థితికి వెళుతున్నాడు పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య అటువంటి లోకానికి చేరి శాశ్వతీ సమాహ ఉషిత్వ శాశ్వత సంవత్సరములు సమాహ అంటే సంవత్సరములు అంటే దేవమానం ప్రకారం సంవత్సరాలు వేరు మనమానం ప్రకారం సంవత్సరాలు వేరు ఇప్పుడు వీడు వెళ్ళింది ఏకంగా పుణ్యలోకాలకి గనక అక్కడ లెక్కల ప్రకారం శాశ్వత సంవత్సరాలట శాశ్వత సంవత్సరాలు అంటే ఎల్లప్పుడూ కాదు శాశ్వత అంటే దీర్ఘకాలం అర్థం తీసుకోవాలి ఇక్కడ అంటే ఎల్లప్పుడూ స్వర్గంలోనూ మరి మోక్షం ఎందుకు అక్కడే హాయిగా కదా అక్కడ మళ్ళీ కిందకు వచ్చేస్తావు అందుకు తర్వాత మనం మళ్ళీ చెప్పబోతున్నాడు దీర్ఘకాలం ఉంటాం అంటే ఇక్కడ వందేళ్లు ఉంటే అక్కడ వేల సంవత్సరాలు కూడా ఉండవచ్చండి అది ఇలాంటి కలియుగంలో సాధనలు చేస్తూ చేస్తూ మధ్యలో మరణిస్తే భగవానుడు ఏం చేస్తాడంటే ఉత్తమ లోకాల్లో ఉంచుతాడు ఇక్కడ వేల కాలం ఇంకా ఘోరంగా ఉంటుంది కలియుగంలో ఆ కాలంలో మళ్ళీ పుట్టకుండా మంచి కాలం ఉంచినప్పుడు మళ్ళీ పుట్టిస్తాడు చూడబడి దయ అంత ఉన్నదో అందుకు కనీసం మోక్షం దాకా కాకపోయినా పరమాత్మను మరవకుండా ఉండే ప్రయత్నం చేయాలి అది బాగా తెలుసుకోవాలి పరమాత్మను మరవకుండా ఉండే ప్రయత్నం ప్రపంచాన్ని మరచే ప్రయత్ని ఈ రెండూ చేయాలి వీలైనంత వైరాగ్యం వీలైనంత అభ్యాసం వీలైనంత చేసినంత కాదు చేయగలిగినంత చేయి తప్పకుండా పరమేశ్వరుడు నీకు సద్గతినిస్తాడు కానీ దుర్గతినివ్వడు ఎంత అభయమిచ్చేశాడండి స్వామి ఇక్కడ శాశ్వతీ సమాహ ఉషిత్వా పుణ్యలోకములు పొంది దీర్ఘకాలం అక్కడుండి ఆడు తర్వాత శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే ఆ తర్వాత ఎక్కడ పుడతాడో చూడండి శుచి అయినటువంటి శ్రీమంతులు ఇంట్లో పుడతాడు ఆ యోగభ్రష్టడు అంటే యోగ సాధన చేస్తూ భ్రష్టమైన వాడు ఉత్తమ లోకాల్లో బహుకాలములు దివ్యభోగములు అనుభవించి తర్వాత శుచియైన శ్రీమంతుల ఇంట్లో పుడతాడు అందుకని శుచిగల వారింట్లో గాని శ్రీమంతులు ఇంట్లో గాని అనలేదు ఇక్కడ శుచీనాం శ్రీమతాంగేహ్ అంటే సదాచారము కలిగిన శ్రీమంతులు ఇంట్లో పుడతాడట ఆ మాట ఎంత బాగా చెప్పాడు ఎందుకంటే యోగ సాధనకు అనుకూలమైన వాతావరణం ఉండాలండి ఇక్కడ యోగ సాధనకు అనుకూలమైన వాతావరణం శుచి శుచి అంటే సదాచారం శాస్త్ర జీవించడమే శుచి దీన్ని బట్టి సాధనకు శుచి ఎంత అవసరమో తెలుస్తున్నది కదా శుచీనాం సదాచారము ఇంట్లో పుడతాడు అంటే ఏ ఇంట్లో అయితే రామ కృష్ణ ఏ ఇంట్లో ఒక సదాచారము శాస్త్రబద్ధమైన ప్రవర్తన ఉంటుందో ఒక బ్రాహ్మమూర్తలు నిద్రలేవడం స్నానం చేయడం భగవద్ ఆరాధన చేసుకోవడం నైవేద్యం పెట్టడం దీపం వెలిగించుకోవడం అనే సదాచారం ఉన్న ఇంట్లో పుడతాడు ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి అవే వస్తాయి కనుక మళ్ళీ సదాచారం కొత్తగా అభ్యాసం అక్కర్లేదు వాడికి అక్కడ వాతావరణంలో చర్చిస్తాయి శ్రీమతా ఎందుకన్నారు ఇదే బాగుంది సదాచారం కంటే ఇది బాగా ఆకర్షణీయంగా ఉంది సంపద ఉన్న వాళ్ళ ఇంట్లో పుడతాడు ఎందుకు అమ్మాట చెప్పాడంటే ఇది బాగా తెలుసుకోవాలి సంపదే లేదనుకోండి జీవితంలో సంపద అవసరం అంటే ఆ ఆర్జన ధన సంపాదన అవసరం దేనికి బ్రతకడానికి దరిద్రుడే అయ్యాడు అనుకోండి తాను యోగం కోసం సాధన చేయవలసిన సమయాన్ని కూడా ధనార్జన కోసం వెచ్చించవలసి కదా కనుక జీవితంలో భగవంతు ఇచ్చిన ఆయువుని సాధనకి వెచ్చించడానికి ఇంకా సమయం దొరకదు అదే సంపద బాగా ఉందనుకోండి ఇంకా దానికోసం అతను ఎక్కువ శ్రమ ఆ సమయాన్ని కూడా యోగ సాధన వినియోగిస్తాడు కనుక సంపత్ దేనికి అర్థమైంది కదా అందుకు శుచీనాం శ్రీమతాంగే హే వాడు పుడతాడయ్యా అన్నాడు అయితే అందరూ ఎలాగే పుడతారా ఎంతమందో యోగులున్నారు సంపదలు లేనిలలో పుట్టిన వాళ్ళు ఉన్నారు అంటే అందరికి ఎలాగే కాదు వాడు పుణ్యాలు బట్టి కొందరు ఎలా పుడతారు కొందరు తర్వాత ఎక్కడ వదలలేదండి స్వామి అథవా కాకపోతే యోగినామే వకులే భవతి ధీమతాం కేవలం యోగులు ఇంట్లోనే పుడతాడు అన్నాడు అది ఇంకా బాగుంది అంటే యోగాభ్యాసం అలవాటు ఉన్నటువంటి కుటుంబాల్లో పుడతాడు ఇది అదృష్టం వాడికి ఎవరో ఎక్కడే నేర్పక్కర్లేదు దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు ముందు వాళ్ళు సదాచారంగా ఉంటూ పిల్లలకి సదాచారం నేర్పండి అంతేగాని మీ పిల్లలకి మీరు మన ధర్మాన్ని అందించకపోతే మన యొక్క నియమాలు చెప్పకపోతే చాలామంది అంటూ ఉంటారు ఏమంటే ఫలానా కాలేజీలో ఫలానా ఆఫీస్కి వచ్చికొచ్చి చెప్పండి అని ఎందుకు వాళ్ళు చిన్న ఇంట్లో చెప్పట్లేదు పాఠశాలలో ఎలాగూ చెప్పరు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది ఇక్కడ సదాచారం ఇంట్లోంచి రావాలి మీ పిల్లలు యోగులు కావాలంటే మీ పిల్లలు చక్కటి జీవితం గడపాలంటే ఇల్లు శుచి అయి ఉండాలి ఏం పిల్లల కోసం శ్రీమంతుడుగా ఉండాలని ప్రయత్నిస్తున్నావే ఇక్కడ శుచీనాం శ్రీమతాంగేహాలు శ్రీమంతులుగా ఉండాలని ప్రతివారు ప్రయత్నిస్తున్నారు శుచిగా ఉండాలని కూడా ప్రయత్నించారు దీన్ని బట్టి ఇది ఇలా కూడా అర్థం చేసుకుందాం శుచీనాం శ్రీమతాంగేహే అథవా యోగి కులే భవతి ధీమతాం అలాంటి బుద్ధిమంతులు యోగుల కులంలో పుట్టవచ్చు అంటే దరిద్రం ఉండొచ్చు యోగం ఉండొచ్చు అలాంటింట్లో కూడా పుడతారు అంటే దరిద్రుడి ఇళ్లలో పుట్టి యోగులైన వాళ్ళు ఉంటారు సదాచారం కలిగి వాటింట్లో పుట్టిన వాళ్ళు ఉంటారు ఇందులో శుచీనాం శ్రీమతాంగేహే అక్కడ పుట్టిన వాళ్ళకు ఉదాహరణ జనక మహారాజు సుచి శ్రీమంతులు రెండూ అయి ఉన్నాడు జనక మహారాజు కానీ మొదటి దానికి అది అది ఉదాహరణ తర్వాత దానికి ఉదాహరణ జడభరతుడు కానీ పెద్ద చోట ఏం పుట్టలేదు భరతుడు రాజుగా ఉన్నప్పుడు కాదు జడభరతుడుగా పుట్టినప్పుడు మరి కుచేలుడు అతను శ్రీమంతుడు శుచికలవాడ ఆ శుచికల కుటుంబంలో పుట్టాడు కానీ శ్రీవంతమైన కుటుంబంలో పుట్టలేదు ఆయనకి స్త్రీయ లేదు కానీ శుచి ఉంది సదాచారం ఉంది యోగం ఉంది కానీ యోగి నామేవా అంటే సదాచారము సాధన ఉన్నటువంటి కుటుంబంలో పుడతాడు అంటే కుచేలు అక్కడ ఉదాహరణగా చెప్పుకోవాలి జరభర్తు ఉదాహరణగా చెప్పుకోవాలి ఇక్కడ మహానుభావుడైన జరక మహారాజుని చెప్పుకున్నాం ఇంకొక ఆయన హిరణ్యం ప్రహ్లాదు చెప్పాడండి శిశీనా శ్రీమత అంటే ప్రహ్లాదు ఎంత కాదన్నా హిరణ్యకసుపుడు ఇంట్లో యజ్ఞం కర్మ ఉన్నాయి విష్ణుభక్తి లేకపోవచ్చు కానీ జ్ఞానం లేకపోవచ్చు కాని దేవతలతో వైరం ఉండవచ్చు కానీ శుచి ఉంది శ్రీమంతుడు అది ఆయనకు లభించింది అని కొంతమంది ప్రహ్లాదుని చెప్పారు పూర్తిగా అంగీకరించలేము కానీ జనక మహారాజుకి సరిగ్గా సరిపోతుంది ఇక్కడ మొత్తం రెండు విధాలుగా చెప్పారు ఇక్కడ అలా పుడితే ఆ పుట్టాకేం జరుగుతుందో చెప్తున్నారు చూడండి ఇది విడిచిపెట్టట్లేదు అద్భుతంగా వివరిస్తున్నాడు ఇక్కడ ఒక మహాత్ముడు ఇవాళ మనకి గొప్పవరగ రామకృష్ణ బ్రహ్మంస ఎంత చిన్న వయస్సులో శంకర భగత్పాల్ వారు ఎంత చిన్న వయస్సులో అని మనం చూస్తూ ఉంటే ఇంత చిన్న వయసులో వీళ్ళు రావడానికి గత జన్మల్లో ఎంత సాధన చేసి యోగ భ్రష్టులే ఈ జన్మ పొందారు అక్కడెక్కడా పేశారో అక్కడ నుంచి ఇక్కడ ప్రారంభించి గడిపారు అది ఇందులో గమనించవలసిన ప్రధాన అంశం అప్పుడు ఆ జన్మ పొందిన తర్వాత ఎందుకంటే అదంత తేలిక కాదు నాయన యోగుల కుటుంబంలో పుడతాడు అలాంటి జన్మ లభించడం పరమ కష్టం సుమ అన్నాడు ఇక్కడ ఏతద్ది దుర్లభతరంలోకి జన్మ యదీ దృశం ఇటువంటి జన్మ దొరకడం దుర్లభం అంటే అత్యంత కష్టం సుమా అంత తేలిక కాదు ఇలాంటి జన్మ దొరకడం అంటే అంటే అటువంటి వాతావరణంలో పుట్టడం దానికి తగ్గట్టుగా సాధన చేసి వెళ్ళడం ఇది ఎన్నో జన్మల పుణ్యం ఎన్నో జన్మల పుణ్యం అంటే ఇది ఈ సాధన చేసిన వాడు అలబుడతాడు అది చెప్పేటప్పుడు తత్ర బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం అతడికి పౌర్వదేహికం పూర్వదేహంలో చేసినటువంటి సాధన అనుసరించి బుద్ధి సంయోగం ఆ బుద్ధికి ఆ ఎరుక ఏర్పడి యతతేజ తతో భూయ ఆడు తర్వాత అతడు ఇంకా ఎక్కువ సాధన చేస్తాడు ఇది వరకు సాధన కొంత మేరకు చేసి ఆ పుణ్య విశేషం ఎంత కాపాడిందో చూడండి అతడికి పైలోకాల్లో సుఖాలను ఇవ్వడమే కాకుండా గొప్ప కుటుంబంలో పుట్టించింది ఆ తర్వాత అప్పుడు ఎక్కడ ఆపాడో అంతకంటే గొప్ప సాధన చేస్తుంది అందుకే యతతేచ తతో భూయ భూయ అంటే మిక్కిలిగా తత ఇదివరకటి సాధన కంటే మిక్కిలి సాధన ఈ జన్మలో చేస్తాడు దేనికై సంసిద్ధౌ సంసిద్ధికి అంటే పరమాత్మతో ఐక్యమనకు ఎక్కువ సాధన చేస్తాడు ఇది అతడికి పౌర్వదేహిక బుద్ధి కలుగుతుంది బుద్ధి సంయోగం లభతే పూర్వదేహిక సంబంధమైన బుద్ధి కలుగుతుంది అతడికి అంటే పూర్వసంబంధ బుద్ధి అంటే అర్థం గత జన్మలు గుర్తొస్తాయని కాదు గత జన్మల్లో పరమాత్మని సాధన చేయడానికి ప్రయత్నించాడే అలా ఈ జన్మలో కూడా పరమాత్మను పొందాలనే బుద్ధిని కలిగిస్తాడు పరమాత్మ ఆ బుద్ధి లభించాక అప్పట్లాగే సాధన చేస్తాడని చెప్పద్దు తో భూయహ దానికంటే మిక్కిలి సాధన చేస్తాడు సంసిద్ధౌ కురునందన అయితే అది నిజంగా జరుగుతుందా అంటే పూర్వాభ్యాసం లాగేస్తుందయ్యా అతని ప్రయత్నం లేకుండా అని అన్నాడు ఇక్కడ ప్రయత్నం లేకుండా పూర్వాభ్యాసం లాగేస్తుంది పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హ్యవసూపి సహ అంటే జన్మలో ఒక్కొక్కసారి టర్నింగ్ పాయింట్ చూస్తుంటావు కుదరు మహాత్ములు ఒకప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగిన వాడే నాకు తెలిసండి పెద్ద యోగి అయిపోయాడు కానీ అప్పుడు మా ఇంట్లో ఆయనొచ్చి పాలు తాగేవాడు మిరపకాయ బజ్జీ ఎక్కువ ఇష్టమని మామ చేయించుకునేవాడు యోగి అని వీడు చెప్తుంటాడు వాడు యోగి అయిన తర్వాత తర్వాత యోగి కలపడి అయ్యే మిరపకాయ బజ్జీ గుర్తుందా అని చెప్తుంటాడు వాడికి అవన్నీ ఆయన ఎప్పుడు వీడు ఇంకా మిరపకాయ బజ్జీ దగ్గర ఉండిపోయాడు అంటే వాడు యోగి కాకముందు స్థితిని చెప్తాం ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది ఇక్కడ ఆ టర్నింగ్ పాయింట్ వచ్చేటప్పటికల్లా అప్రయత్తంగా వాడు మళ్ళీ ఆ యోగ మార్గంలో వెళ్ళిపోతాడు అది చెప్తున్నాడు పూర్వాభ్యాసైన తేనైవ హ్రియతే హ్యవశోపి సహా అవశోపి అంటే అప్రయత్తముగా అని అర్థం ఇక్కడ వాడి వశంలో ఉండదు ఎవడు లాగేసినట్టుగా మళ్ళీ ఆ సాధనలోకి వెళ్ళిపోతాడు అన్నారు ఏది లాగింది అక్కడ పూర్వాభ్యాసం అది లాగిందండి ఇక్కడ అది లాగింది ఇక్కడ ఇక్కడ దీనికి భగవత్పాల్ వారు భాష్యం రచిస్తారు పుట్టిన దగ్గర నుంచి సాధనలో వెళ్ళిపోవచ్చు కదా వాడికి కొన్ని కష్టాలు దుఃఖాలు ఇవన్నీ కనబడుతూ ఒక్కొక్కప్పుడు టర్నింగ్ వస్తుంది ఎందువల్ల అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి వాడు సాధన చేస్తున్నాడు కానీ సాధన సిద్ధించలేదు కదా పూర్వ పాపములు ఉండవచ్చు ఈ జన్మలో కూడా ఇప్పుడైతే సాధన చేశాడు కానీ మళ్ళీ బహిర్లోకంలో బహిర్ముఖుడు అయినప్పుడు పూర్తి అంతర్ముఖుడు కాలేదని అక్కడే తెలుస్తున్నది తెలుసో తెలియకో ఏవో తెలియని పాపాలు చేశాడు ఇవన్నీ గట్టిగా ఉన్నాయనకో యోగం కూడా ఉంది రెండిటితో కలిసి జన్మించాడు కదా ఇప్పుడు వాడు ఏ ఫలం అనుభవిస్తాడు భగవంతుడు అది గొప్పదనవ్వండి నా కోసం జపం చేశాడు కదా మైనస్ చేసిడు ఆయన అది కుటి అది మళ్ళీ ఇచ్చేస్తాడు ఇచ్చేం చేస్తున్నా అంటే న కృతంచేత్ యోగాభ్యాసాత్ బలవత్తరం అధర్మాది లక్షణం కర్మ తదా యోగాభ్యాసైన యోగాభ్యాస జనిత సంస్కారేణ క్రియతే అన్నాడు ఇక్కడ ఎంత గొప్ప మాట అంటే ఇదివరకు జన్మల్లో యోగ సాధన చేస్తున్నప్పుడు అధర్మాలు ఎక్కువ చెయ్యని పక్షంలో అంటే ధర్మ విరుద్ధమైనవి ఏవి ఎక్కువ చెయ్యని పక్షంలో ఇక్కడ అధర్మం అనేది రెండు విధాలండి ధర్మ విరుద్ధమైనవి చేయడం ఒకటి ధర్మంవి మానేయడం ఒకటి రెండూ అధర్మం కిందకు వస్తాయి ఇటువంటి అధర్మములు కానీ గత జన్మల్లో ఎక్కువ చేయలేదు అనుకోండి యోగాభ్యాసం దానికంటే ఎక్కువ చేసేడు అనుకోండి అతడు ఈ జన్మలో అతి మళ్ళీ యోగాభ్యాసం వైపు వెళ్ళిపోతాడు అదే కానీ అధర్మశ్చేత్ బలవత్తర కృత యోగజస్సోపి సంస్కార అభిభూయా తయేత యోగజస్ సంస్కార స్వయమే కార్యం ఆరభతే ఎంత అందంగా చెప్తున్నాడంటే అధర్మాల బలం తక్కువ ఉంటూ యోగాభ్యాస బలంగా ఎక్కువ ఉంటే ఈ జన్మలో అతి త్వరగా యోగాభ్యాసం వెళ్తాడు ఒకవేళ అధర్మాల బలం ఎక్కువ ఉండి యోగాభ్యాస బలం తక్కువ ఉంటే ఈ జన్మలో అధర్మాల బలమైనటువంటి దుఃఖాదులు లౌకికమైనటువంటి స్థితి అనుభవిస్తాడు కొంత దీర్ఘకాలమైన తర్వాత మళ్ళీ యోగాభ్యాసమే ప్రేరేపిస్తుంది వాడు యోగంలోకి వెళతాడు అంటే కొంత టైం ఆయుష్లో కొంత టైము లౌకిక విషయాల్లోనూ గడుస్తుంది కానీ జీవితం ముగిసే లోపల వాడు తప్పకుండా మలుపు తిరుగుతాడు తిరిగి ఆ బ్రహ్మమును పట్టుకుంటాడు ఎందుకంటే బ్రహ్మమును పట్టుకోవడానికి అంతకాలంలో పట్టుకున్న మోక్షం ముదిపోతాం అది అంతకాలేపీ అనడంలో బ్రతుకంతమ్మానేసి అంతకాలంలో వచ్చినా అని కూడా అర్థం తీసుకోవచ్చు ఎలాగో చెప్పారు కనుక అంతకాలంలో చూసుకుందాం అంటే అప్పుడు కూడా రాదు కొందరికి తెలుసుకోండి అక్కడ ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే అధర్మఫలం వాడు అనుభవిస్తూ దుఃఖాదుల్లో ఉన్నప్పుడు ఆత్మవైపు మనస్సు తిరగినప్పుడు మామూలు వాడిగానే ఉంటాడు కానీ వాడికి ఎక్కడో ఎప్పుడో టర్న్ తిరుగుతుంది వాడు పరమాత్మ వెళ్ళిపోతాడు అక్కడ పాయింట్ తెలుసుకోవాలి ఇలాంటి వాడికి ఎవరి నేను ఉదాహరణ చెప్పగలరా పుట్టుకతోనే అధర్మ బలం పూర్వజన్మంలో లేకపోవడం వల్ల వెంటనే పరమాత్మ వెళ్ళిపోయిన వాళ్ళు ఒక ప్రహ్లాదుడు ఆయన ఎన్నాళ్ళు లౌకికంలో తిరిగాడు ఎన్నాళ్ళు దుఃఖపడ్డాడు బ్రహ్మజ్ఞానం ఎంత తొందరగా పొందగలిగాడు ఆయన పొంది వెంటనే చనిపోయాడు జీవితాంతం బ్రహ్మజ్ఞానంతోనే రాజ్యపాలన కూడా చేశాడు మహానుభావుడు ఇక్కడ అవునా లేదా అంటే బ్రహ్మజ్ఞానం లోకంలో ఉన్నా ఏం కాదు వాడు పుణ్య బలం ఎంత ఉందంటే రాజ్య భోగాలు అనుభవించాడంత పుణ్యం ఉంది వాడు వెనకాల ఆ కారణం చేత రాజ్య అనుభవిస్తున్న ఆయన జ్ఞానియే పరమాత్మతో తాదార్థించిందే చేశాడు జనకును వలనే ప్రహ్లాదుడు కూడా బాల్యంలోనే వెళ్ళిపోయాడు ఆయన స్థితికి అది కొంతమంది అసలు భగవత్ స్పృహ అని భగవంతుని గురించి చెప్పకుండా పైలాపచ్చిస్గా తిరిగేటువంటి వాళ్ళు కూడా బలాదూరు తిరిగే వాళ్ళు కూడా ఆశ్చర్యకరంగా ఒక టైంలో తిరిగిపోతారండి మహాయోగులు అయిపోతారు అలాంటి వాళ్ళు ఎందరందరో మనకు కనబడతారు ఉదాహరణకు చెప్పాలంటే గజేంద్రుడు గజేంద్రుడు ఏమిటయ్యా అంటే వాడంత పైలాపచ్చిసి ఇంకోటి లేడు పైగా రాజు అయిపోయాడు అది కూడా బాధాకరం రాజు పదవి దొరికింది అధికారం దొరికింది సంపత్ దొరికింది భగవంతుడిని మరపింపజేయడానికి ఏమో కావాలో అన్నీ వచ్చాయి కొన్ని దరిద్రం ఉన్నా భగవంతుని తలుచుకునే వాడి అది లేదు పైగా శారీరక బలం పుష్టిగా ఉంది కొన్ని అనారోగ్యం వచ్చినా ఏ మంత్రం చదవాలని అడుగుతాం అది లేదు బాచారోగ్యం అంత బాడీ దానికి తోడు ఎప్పుడూ ఆడ ఏనుగులు మగ ఏనుగులు చుట్టూ దశలక్ష కోటి అలా తిరుగుతున్నాడైనా ఆ తిరుగుతున్నటువంటి వాడు క్రమంగా కాసారంలో దిగాడు అప్పటి వరకు ఎదురు దెబ్బ లేదు వాడికి చూడండి ఇక్కడ ఎదురు దెబ్బ లేకుండా తిరిగేవాడికి హఠాత్తుగా మొసలి పట్టింది పట్టితే అహంకారం ఊరుకుంటుందా ఎలాగైనా దీన్ని గెలిపిస్తారు పై చుట్టూ చూస్తున్నారు ఆడియన్స్ లాగా కానీ వాళ్ళ ముందు తానేమిటో చూపించాలి ఓడిపోకూడదు కాను కాలు బెదిరించాడు తొండంతో కొట్టాడు ఏ ఏం లాభం లేకపోయింది అప్పుడు అర్థం చేసుకున్నాడు అర్థం చేసి చచ్చిపోయా అప్పుడు ఆయనలో టర్న్ అయిందండి ఇక్కడ అక్కడ లభతే పౌర్వదేహికం అక్కడ చెప్తాడు పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో అని అంటారు పోతనగారు ఆ పూర్వజన్మలో ఎక్కడో వాడి యోగం భ్రష్టమైంది అంటే గత జన్మల్లో ఇప్పుడు ఇంద్రజుమునుడు ఆయన ఆ విష్ణువుని ధ్యానం చేస్తూ ఉన్నాడు అక్కడ అగస్సుడు వారు వచ్చారు గమనించలేదు పట్టించుకోలే ఆయన్ని విష్ణువుని సర్వత్రా చూడాలి కదా సర్పంచమైపశ్యతి అక్కడొచ్చిన అగస్యుడిలో ఆయన గమనించలేకపోయాడు అదొక్క లోపం పూర్తి స్థితి రాలేదు పరమాత్మని ధ్యానిస్తూ కొంత మేరకు వెళ్ళాడు పూర్ణయోగం రాలేదు భ్రష్టమైపోయింది పూర్ణయోగం రావడా రాకపోవడానికి కారణం ఏంటి అవతలు వచ్చిన వాడిని చూడలేదు తను తన దేహం ఇక్కడే ఉండిపోయాడు ఆ దేహతాతాత్మ్యం అనేటువంటి భావన చేత తర్వాత జన్మలో ఆ యోగ భృష్టుడు ఏనుగై పుట్టాడు చూసారు గత జన్మల్లో అదే పెద్దాన్ని గర్జన్మలు వెదుతాం మనం కానీ అప్పుడు కూడా ఆయన విష్ణువుని పూజించాడు ఆ పుణ్య విశేషం చేత ఏనుగై పుట్టిన అందులో రాజువి పుట్టాడు సంపదలతో ఉన్నాడు ఇలాగే ఉంటే మోక్షం అలా విడికి మళ్ళీ యోగాభ్యాసం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ కంటిన్యూ కావాలిగా అది ఎప్పుడు కంటిన్యూ అయ్యింది అంటే మొసలి పట్టుకోగానే కంటిన్యూ ఇక్కడ అది మనం గమనించాం ఏనుగుని మొసలు పట్టింది వెంటనే మొసలు నుంచి విడిపించమనుకు యో మర్రో అన్నాడు ఆయన వెంటనే విష్ణు వచ్చేసాడు అంటాం కానీ నన్ను మొసల్ నుంచి విడిపించను అనలేదు ఆయన ఆయన అడిగింది ఏమిటి ఇచ్ఛామికాలేన విప్లవ తాత్మలోకావరణ మోక్షణం అన్నది ఇక్కడ నాకు మొసల్ నుంచి ఏనుగు శరీరాన్ని విడిపించమని నేను అడగను ఇదే గొప్ప బాడీ కాదు కాపాడుకోవడానికి అన్నాడు ఆ రియలైజేషన్ ఎలా వచ్చిందండి ఎన్ని జన్మలెత్తినా అదే దేహాత్మభ్రాంతి పోదే ఏనుగారి క్షణంలో పోయిందిట అక్కడ యోగాభ్యాసం పనిచేసింది ఇదివరకటి యొక్క ఫలం అక్కడి వరకు లాగిందన్నీ అక్కడ టర్న్ని తిరిగిపోయింది యోగాభ్యాసం వేపు తెప్పగానే ఏమన్నాడు జి జీవిషేనా హాముయా కిం అంతర్భిచోవ్రతయోభన్యా అంటే ఎభయోన్య ఈ ఏనుగు జన్మ లోపల బయట కూడా అజ్ఞానమే దీనివల్ల నాకేం ప్రయోజనం ఉంది దీన్ని బట్టి మనకు తెలిసిన గజేంద్ర మోక్షం వేరు అసలు గజేంద్ర మోక్షం వేరు మసలి పట్టు నుంచి ఏనుగును విడిపించాడు గనక విష్ణువుకి చప్పలు కొడతా ఉంటే ఏనుగుని మనలాంటి ఏడుపు కాదు అది నాకు ఇంక ఈ శరీరం అంటే తెలిసిపోయింది దీన్ని మించింది ఏది లేనుకున్నాను దీన్ని మించిన పనికి మాలను వస్తూ మరొకటి లేదు ఇప్పుడు తెలిసిపోయింది నాకు తెలిసింది కనుక ఇంక ఈ దేహంతో నాకు ఇంకా ఏమి తాదాత్మ్యం లేదు నేను కోరుకుంటున్నది ఏంటంటే దేనికి కాలంతో మార్పు లేదో అలాంటి ఆత్మను తెలుసుకోనివ్వకుండా అడ్డుకుంటున్న మాయ రూపమైన ఆవరణను తొలగించు ఇచ్చామి కాలేన యశ విప్లవ తస్యాత్మలోకావరణ మోక్షణం దేనికి కాలంతో మార్పు లేదో ఆ ఆత్మను తెలియనివ్వకుండా అడ్డుకుంటున్న మాయని తొలగించు విన్నారా జాగ్రత్తగా కాలంతో మార్పు దేనికి లేదు చెప్పండి ఇక్కడ తప్పని చెప్పేశారే కాలంతో మార్పున్నది దేహం కాలంతో మార్పున్నది మనస్సు కాలంతో మార్పున్నది ప్రాణం కాలంతో మార్పు లేనిది ఆత్మ అది నా అసలు స్వస్వరూపం అది నీ స్వరూపం నీ స్వరూపం ఎటువంటిదంటే అలాంటి మార్పు చెందని స్వరూపమే సృష్టిస్థితి లేయలు అన్నీ చేస్తున్నా నీకు సృష్టిస్థితి లేయలు లేవు ఏ రూపం దీన్ని గెలుతు ఇక మీదే వేలుపు చింతింతు అని ప్రారంభమైనటువంటి మీమాంస ఎవ్వని చేయి జై నుంచి జగం ఎవ్వని లోపల గుండి లీనమయ్యని జ్ఞానంగా మారిపోయింది అందుకు గజేంద్రుడు చేసిన స్తోత్రమంతా జ్ఞాన రూపస్థుతి నిర్విశేష బ్రహ్మస్థుతి అంటారు అందుకు ఒక రూపంలో ఉన్నటువంటి పరమాత్మని కాకుండా నిర్విశేషమై సత్యద్రూపుడిగా అంతటా ఎవడున్నాడో వాడు గురించి స్తోత్రం చేశాడు మరొకసారి వీళ్ళు గజేంద్ర మోక్షించుకోడి వీళ్ళక్కన భాగవతం కూడా నిద్ర వచ్చే సబ్జెక్ట్ ఏంటన్నమాట అనుకున్నారో నాకేం పర్వాలేదు ఇక్కడ అక్కడ కూడా ఇదే చెప్తున్నాడు గజేంద్రుడు చేసిన స్తోత్రం అంతా కూడా సత్యద్రూపమైన నిర్విశేష బ్రహ్మస్థుతిని చేశాడు ఆయన అంత జ్ఞానం ఆయనకు ఎలా వచ్చిందండి గొల్లపూడి వీరాస్వామి అండ్ సెన్స్ గీతాప్రస్వాళ్ళు ప్రింట్ చేసిన శ్లోకం చదివాడు కదా గజేంద్రుడు ఆయన చేసిన స్తోత్రం మనం ప్రింట్ చేసుకున్నాం కానీ ప్రింటెడ్ బుక్ అని చిన్నప్పుడు అండి ఒకసారి పారాయణ చేసి మొసలు ఆ పారాయణ చేసింది ఒకసారి వల్లి వేయలేదు ఏనుగారు అప్పటికప్పుడు చేశాడు అప్పటికప్పుడు చేశాడు అంటే అర్థం విన్నమాటలన్నీ పోగు చేసుకుని కాదు హృదయంలోంచి కలిగిన జ్ఞానంతో స్తోత్రం చేశాడు జ్ఞానం జ్ఞానం ఆ జ్ఞానంతో యోగంలో ఆరుహుడైపోయాడైనా ఆ స్థితికి వెళ్ళిపోయాడేనా ఆరుహుడి స్థితికి వెళ్ళిపోయాడు అంటే గత జన్మంలో చేసిన యోగము అప్పుడు చేసిన కర్మ కలిసి పుట్టి ఆ కర్మ ఇక్కడి వరకు లాక్కొచ్చింది మొసలి పట్టుతో టర్న్ అయ్యి యోగంలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడు ఇది తెలుసుకోవాల్సింది అందుకే హ్రియతే అంటే ఇది అర్థం వాడు ప్రయత్నం లేకుండానే యోగం ఆకర్షింపబడతాడు అందుకే యోగముయందు జిజ్ఞాస కలిగిన కూడా శబ్ద బ్రహ్మాతి వర్తతే జిజ్ఞాసురపు యోగశ శబ్ద బ్రహ్మాతి వర్తతే ఇది ఒక చిత్రమైన వాక్యం అండి యోగముయందు జిజ్ఞాసు అయిన వాడు కూడా శబ్దబ్రహ్మమును దాటిపోతాడు అంటే ఏమిటి శబ్ద బ్రహ్మ అంటే ఏంటి ముందు తెలియాలిగా శబ్ద బ్రహ్మం అంటే వేదము వేదాన్ని దాటిపోతాడంటే వేదోక్త కర్మలని దాటిపోతాడు అని కర్మలిచ్చేటటువంటి ఇహలోక పరలోక సుఖాల్ని దాటిపోతాడు ఇది దీని యొక్క అర్థము ఎందుకంటే వేదోక్త కర్మలు అంటే శాస్త్రోక్త కర్మల యొక్క ప్రయోజనం ఇహలోక పరలోక సుఖాలు మాత్రమే కానీ యోగం యొక్క ప్రయోజనం కైవల్యం ఇప్పుడు అతడు జిజ్ఞాసమైతే చాలు యోగమునందు జిజ్ఞాస కలిగి ప్రయత్నం చేసిన కూడా వాడు అటువంటి వాడు కూడా కర్మల వల్ల వచ్చేటువంటి లోకాలని పొందడు ఉత్తమగతని పొందుతాడు ఇది తెలుసుకోండి ఇక్కడ కర్మలను మానేస్తాడని లేదు జిజ్ఞాసైతే చాలండి పరమాత్మ ఎందు నీకు తెలుసుకోవాలి సాధించాలని జిజ్ఞాస పుడితే చాలయ్యా ఆ జిజ్ఞాసకు ఫలితం ఏంటంటే కర్మల వల్ల పొందే లోకాలు కాకుండా అతీతమైన స్థితిని పొందుతావు ఇది అభయమిచ్చి స్వామి ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఇవాళ యోగాభ్యాసం చేసే గనక వచ్చే జన్మలో గ్యారెంటీ అని అనేక జన్మ సంసిద్ధ అనేక జన్మలు పట్టచ్చు నువ్వు చేసిన యోగ బలం బట్టి అప్పుడు నువ్వు చేసిన ధర్మాధర్మాల బలం బట్టి రెండు మళ్ళీ చూసుకోవాలి కాల్క్యులేషన్ మొత్తానికి ఎప్పటికైనా పొందుతావు అది నెక్స్ట్ జన్మ కావచ్చు మరో జన్మ కావచ్చు కానీ భగవాను చెప్పిన మాటపై మాత్రం ధైర్యం కలగాలి ఎప్పటికైనా పొందుతావు అన్న మాటకు చాలండి ఒక సాధన చేసుకుంటూ ఉన్నాడు నారదుల వారు వస్తున్నారు సాధన పరమాత్మను పొందడానికే ఆయన నువ్వే విష్ణువు దగ్గర నుంచి వస్తున్నావు నేను సర్వవ్యాపకుడైన విష్ణువుని ఎప్పుడు పొందుతానా అని తప్పిస్తున్నాను నువ్వు మహర్షివి కదా నా గురించి ఏమైనా కనుక్కుని వస్తావా అన్నాడు అమనయ్యా కనుక్కునొస్తా అని ఆయన వచ్చి కనుక్కున్నాను ఏం చెప్పాడేమిటి అంటే నీకు ఇంకా జన్మలు పడుతుంది మోక్షం రావడానికి అన్నాడు ఎగురిగంతే సెట్ట ఎంత గొప్ప మాట చెప్పు మూడు వందల ఆయన చేరుతానని అడిగా చాలు నాకు మూడు వందల జన్మలైనా పర్వాలేదు నాకు అన్నాడు అది కావాలండి అప్పటికైనా పరమాత్మను పొందడం అనే చిన్న విషయమే ఇక్కడ అంటే అనేక జన్మ సంసిద్ధ ప్రయత్నాద్తమానస్థ యోగి సంశుద్ధ కిల్బిష దీని బట్టి ప్రయత్నపూర్వకముగా యతమాన అభ్యాసం చేసేటటువంటి యోగి అనేక జన్మ సంసిద్ధ అనేక జన్మల సంస్కారాల ప్రభావం చేత అప్పుడు ఈ జన్మలో సంశుద్ధ కిల్బిష తొలగి శుద్ధుడై తత్మే పరాంగతి వెంటనే మోక్షాన్ని పొందుతాడు ఏంటండి మాట చెప్పడం వెంటనే మోక్షం పొందట ఎప్పుడు ప్రయత్నిశీరుడే యోగాభ్యాసం చేసేక అనేక జన్మల తర్వాత వెంటనే మోక్షం పొందుతాడు చెప్పే తీరు బలే ఉంది వెంటనే ఇచ్చేట అంటే అత్యంత సులభుడు భగవంతుడు అనిపిస్తుంది కదా ఆ సులభ స్థితి పొందడం దుర్లభం అందుకే దుర్లభో దుర్గమో దుర్గా ఆయనే సులభో సువ్రతసుఖా కూడా ఆయనే తెలుసుకోండి ఇక్కడ అందుకే ఎంత అందంగా చెప్తున్నాడు ఇక్కడ తత పరాంగతి యాతి దీనికి భగవత్పాద వారు అంటారు నిరంతర అభ్యాసం ఇక్కడ చూడ ప్రయత్నాధ్యతమానస్తు రెండు మాటలు అంటే ప్రయత్నశీలుడైనటువంటి అభ్యాసం చేసే యోగి రెండు విషయములు అంటే నిరంతర ప్రయత్నంతో చేసేవాడు తప్పకుండా సిద్ధి పొందుతాడు దీన్ని మనకు తెలిసింది ఒకటే నీ సిద్ధిని పెంచుకో అంటే ప్రారంధము అది నీకు తెలియదు ఎలాగైతే నీకు తెలియకుండానే యోగం వైపు తిరిగిపోయేవో ప్రారంధ కర్మ కూడా తెలియకుండా అనుభవించక తప్పదు అందుకే ప్రారంధకర్మలోగానే ఆ ధర్మ బలం గట్టిగా ఉందనుకో నీకు కొంత సమయం పడుతుంది ఇక్కడ కానీ తప్పకుండా ఇదివరకు చేసిన యోగ ఫలితం వ్యర్థం కాదు అది తప్పకుండా ఎప్పుడో మేల్కుంటుంది ఇది అది ఈ జన్మ కావచ్చు మరికొన్ని జన్మలు కావచ్చు అంటే ఇప్పుడు భగవంతుడు మన ప్రయత్నానికి బలం చెప్పాడా ప్రారంధానికి బలం చెప్పాడా అయ్యో ప్రారంధం బలం చెప్పలే ప్రారంధము ప్రయత్నము చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారండి ఫ్రీ విల్ డెస్టినీ ప్రారంధమా ప్రయత్నమా ప్రారంధమా ప్రయత్నమా అంటే ప్రారంధం ఎలా ఉందో కానీ ప్రయత్నం నీదే చెయ్యు ఎంత చేస్తే ఎంత చేస్తే సరిపోతుందండి చెయ్యవయ్యే నీకు అనవసరం నీ ప్రారంధం కంటే నీ ప్రయత్నానికి బలం ఉందనుకో వెంటనే పొందుతో నీ ప్రయత్నం కంటే ప్రారంధానికి బలం ఉందనుకో కొంతకాలం పుడుతుంది అంత తెలుసుకోనాడు ఇక్కడ దీనికి ఒక అద్భుతమైనటువంటి సంబంధం అయ్యాన్ని ఒక పెద్దవారు చేశారండి ఒక ఆయన బస్ ఎక్కాడు ఏదో ప్రధానంగా ఒక చోటకు వెళ్ళాలని సీట్లో కూర్చునేటప్పటికల్లా ఆ సీటు మీద రుమాలు వేసింది చూశాడు రుమాలు వేసిన వాడు వచ్చి కూర్చున్నాడు వెంటనే అయ్యో సీట్ లేదే అనుకున్నాడు దిగిపోయాడా లేదు ఆ కమ్మి పట్టుకుని అలా ఉన్నాడు చాలా కష్టపడుతూ తర్వాత కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ సీట్లో దిగిపోగానే వీళ్ళు కూర్చున్నట్టు హాయిగా అలాగే జీవితంలో ప్రారంధం ఆ సీట్లో కూర్చున్నట్టు కూర్చుంటుంది అది చూసి ఊరుకోకుండా నువ్వు ప్రయత్నం కమ్మి పట్టుకున్నట్టు నువ్వు ఉండా పక్కన అన్నాడు ఇక్కడ ఈ రెండు కలిసెలుతున్నాయి కొంతసేపటికి ఎప్పుడో ప్రారంభం పూర్తి అవ్వదిపోతాడు నువ్వు అక్కడ కూర్చోవచ్చులే అన్నాడు ఇక్కడ కానీ ఎఫర్ట్ మానకు ఎఫర్ట్ మానకు నీ దృష్టి ప్రారంభం మీద కాదు ప్రయత్నం మీదే అందుకే ప్రయత్నాద్యత మానస్తు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి అంతేగా నా వల్ల అవుతుందా నా వల్ల అవుతుందా నా వల్ల అవుతాను ఎప్పుడు కాదు ప్రయత్నం ఒక పక్షి ఉందట టిట్టిబ పక్షి పేరు అది పాపం సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టింది ఒకరోజు ఏమైందంటే ఆ గుడ్లు సముద్రంలో కొట్టుకుపోయావు ఈ టిట్టిపు పక్షి చూసి చాలా బాధపడింది ఎవరి మీద పడుతుంది బాధ సముద్రం మీద కోపం వచ్చింది దానికి నువ్వు మింగేసావు కదా ఉండి నీ పని చెప్తాను అని చెప్పి ఆ సముద్రపు నీరు కొంచెం కొంచెం తాగుతూ బయటకు తీసుకొచ్చింది అది అలా ఇచ్చేస్తూనే ఉంది ప్రయత్నం నారదురు వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగే టి పక్షిని నా గుడ్లన్నీ తినేసింది కనుక నేను ఈ సముద్రాన్ని ఇంకింపజేస్తాను తాగి తాగి ఇంకింపజేస్తాను అంత నారదుడు బాబ్రే నీ వల్ల అవుతుందా అనుకున్నట్ట నా వల్ల అయినా కాకపోయినా నేను చేస్తాను అందుట అలా చేస్తూనే ఉందిటండి ఆగ్రకి నారదుడికి జాలి పుట్టి గరుత్మ తృప్తి చెప్పెట్టాను ఆయన నేను చెప్తున్నాను నీ జాతికి చెందినదే కనుక పక్షి కనుక నువ్వు కొంచెం సహాయపడు అన్నాడు వెంటనే గరుత్వం రెక్కల లార్చుతున్నా ఎవండి విష్ణువాహనం అంటే చిత్తం చిత్తం భయపడ్డట సముద్రుడు ఒక్కసారి విష్ణువాహనం కదా ఆయన చెప్పింది పాటించాలి ఏమంటావు అంటే ఈ గుడ్లు నువ్వు లోపలకి లాగేసుకున్నావు తెచ్చి పక్షికి ఇవ్వు వెంటనే రూపం ధరించి వచ్చి ఆ టిట్టి పక్షి గుడ్లు ఇచ్చి వెళ్ళి పెట్టాడు ఇక్కడ అంటే ఆ టి పక్షి వల్ల కాదు అనుకున్నప్పటికీ నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటే సత్పురుషుడైనటువంటి మహర్షి యొక్క దృష్టిపడింది ఆయన ఈశ్వరానుగ్రహం లాక్కొచ్చారు ఇక్కడ అని ప్రయత్నం నీవంతు నువ్వంత గట్టిగా ప్రయత్నం ఏ సత్పురుషుడో నిన్ను ప్రేరేపిస్తాడు పరమేశ్వర కృపను దించి ఇస్తాడని తెలుసుకో ఇక్కడ అందుకే భగవానుడు ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి అనేక జన్మ సంసిద్ధ ఇలా వివరిస్తూ ఇందుకు ఇందువల్ల నేను చెప్తున్నది ఏంటంటే అసలు లేని వాడికంటే ప్రయత్నశీలుడు గొప్పవాడు ప్రయత్నం చేస్తూ చేస్తూ ప్రాణాలు విడిచిపెట్టినా ప్రయత్నం వ్యర్థం కాకు వ్యర్థం కాదు తర్వాత జన్మల్లో క్యారీ అవుతుంది వాడు ఇతర కర్మల ఫలం అనుభవించినా ఆ ప్రయత్నం చేసిన ఫలం తప్పకుండా జాగృతి జరుగుతుంది ఇది తెలుసుకో దీని బట్టి విన్న వెంటనే సాధన తీవ్రతరం చేయాలి ఎంత తీవ్రతరం అంటే ఎలాగ అభిమించాడుగా చేయడం చేద్దాం తర్వాత జన్మలో బెటర్ లక్ అనుకోవద్దు ఇదే ఆఖరి జన్మ అన్నంత తీవ్రంగా నువ్వు తపస్సు చేస్తే తర్వాత కొద్ది జన్మలకే నువ్వు అక్షం పొందుతావు సాధన ఎప్పుడు ఉండాలి అంతే అంతేగాని అందరికీ నూరు మార్కులు వస్తాయా మా అమ్మ మరీ చెప్తుంది ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అని అందరికీ ఫస్ట్ ర్యాంకులు వస్తాయా ముప్పై వస్తే అదే చాలే అన్నట్ట అలా అంటారండి ప్రతి విద్యార్థి ఫస్ట్ ర్యాంకే ట్రై చేయాలి అయినా ఒకడికో ఇద్దరికి వస్తుంది అందుకే మన ప్రయత్నం ఎప్పుడు ఫుల్ ఎఫర్ట్ పెట్టాల్సిందే టిట్టిమ పక్షి తన శక్తి అంతా పెట్టింది అక్కడ ఉడత తన శక్తిని అంతా పెట్టింది అందుకే రాముడు చూశాడు అక్కడ చూడండి ఇక్కడ సర్వశక్తులు ఒడ్డు హనుమంతుడు అంత గొప్పగా ఉడత సారధి వారధి కట్టలేకపోవచ్చు కానీ తాను ఎంత చెయ్యగలదో అంత చేసింది అది తెలుసుకో ఇక్కడ నీ ఎఫర్ట్ నువ్వు నువ్వు చెయ్యు మిగిలింది భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఇది దీనిలో ఎంత అభయవచనం చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు భగవంతుడే చెప్తున్నాడు ఇక్కడ అందుకే అందరికంటే గొప్పవాడెవడు అంటే తపస్సులు చేసేవాళ్ళు శాస్త్రాలు చదివేవాళ్ళు యజ్ఞాలు యాగాలు చేసే కర్మలు చేసేవాళ్ళు కాదయ్యా నేను కావాలని నా కోసం ప్రయత్నించే యోగి కంటే గొప్ప యోగి మరొకడు లేడు భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ నేను కావాలని అంటే పరమాత్మ కావాలని తప్పించిపోయి దానికోసం ఇంద్రియాల నుంచి మనస్సును లాగి నా ఎందుకు పెట్టాలని నా కోసం తప్పించబోతాడే వాడిని మించిన యోగి మరొకళ్ళు లేడు మరి లోకంలో కర్మిష్ఠులు చాలామంది కనబడతారు వాళ్ళు అందరూ యోగులు స్వామి చెప్పండి యోగులే కానీ ఈ యోగితో పోలిస్తే గొప్ప ఎందుకంటే లోకంలో యజ్ఞాగాలు చేసేవాళ్ళు ఎంతమంది లేరు కానీ వాళ్ళు భగవంతుని పొందాలని యజ్ఞాగాలు చేయరు చాలామంది చూడండి ఇన్ని కృతములు జరుగుతున్నాయి అందరూ నారాయణునో లేదా శివును అమ్మవారి అనుగ్రహము అమ్మవారిని పొందాలని తప్పించిపోయి ఎంతమంది చేస్తున్నారు మీరు ఆలోచించండి చేయించుతున్న వాళ్ళు ఎంతమందికి చేయిస్తున్నారు చూడండి వాళ్ళు వీళ్ళు కూడా కర్మల ఫలం పొందాలని చేస్తున్నారు తప్ప పరమాత్మను పొందాలని చేయట్లేదు కదా అందుకే అవి నేను మంచి పనులే అంటున్నాను కానీ దాన్ని యోగంలోకి తీసుకోవడం అది తెలుసుకోండి ఇక్కడ మంచి పనులే సత్కర్మలే అవి హలోక పరలోక సుఖాలు ఇస్తాయి సత్కర్మలు కనుక జన్మల్లో ఎప్పటికో రావచ్చు కానీ యోగము కాదు అది కానీ యోగం అనవచ్చు అది ఒక ప్రయత్నం గనక అందుకే కర్మ గురించి కూడా తక్కువ చేస్తున్నాడు ఇక్కడ భగవాను అంటే అర్థం మనం చేసే యజ్ఞయాగాది కృతములను తక్కువ చేశాడని కాదు దానికంటే గొప్పది యోగం ఈ ధ్యానయోగం గొప్పదని చెప్తున్నాడు అందుకే తర్వాత శ్లోకంలో తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యాధికో యోగి తస్మాత్ యోగీ భవార్జున కనుక అర్జున నువ్వు యోగివిక ఇది చెప్తున్నాడు యోగివిక వారుసు నువ్వు యోగీ భవార్జున ఈ మాటలు అలాగ మనకి సైషంలో కృష్ణధ్వని గుండెలు మోగాలండి యోగీ భవార్జన తస్మాత్ యోగీభవార్జన ఎందుకంటే తపస్సులు కంటే గొప్పవాడు యోగి జ్ఞానులు కంటే గొప్పవాడు యోగి కర్మిష్ఠుల కంటే గొప్పవాడు యోగి కనుక యోగి వికా ఇక్కడ యోగి శబ్దానికి నిష్కామ కర్మ యోగివై ఈశ్వరార్థం అన్నారు కనుక నాయందు ధ్యానంచి అనే అర్థం చేసుకోవచ్చు లేదా కర్మల్ని సన్యసించి నాయందు ధ్యానం చెయ్యి శమము కలిగి అని రెండిట్లు ఏదైనా చేయవచ్చు కానీ ఇప్పుడు మనకు జ్ఞాన యోగం అనేది ప్రధాన అర్థం ఏంది వాడు తపస్వి కంటే జ్ఞానికంటే కర్మిష్ఠుల కంటే గొప్పవాడు ఇక్కడ జాగ్రత్తగా చూడాలి అయ్యా అందరికంటే గొప్పవాడు జ్ఞాని చెప్తూ ఇప్పుడు జ్ఞానికంటే గొప్పవాడు వీడు ఎందుకు చెప్పారు అంటే గొప్ప భావం ఉందండి ఇక్కడ జ్ఞానం రెండు రకాలు పరోక్ష అపరోక్ష పరోక్ష జ్ఞానం అంటే శాస్త్రాలు వల్ల వేస్తూ ఆత్మ అంటే ఇది అనాత్మ అంటే ఇది ఉపనిషత్తు ఏం చెప్పిందంటే ముండకం ఇలా చెప్పింది మాండుక్యం అలా చెప్పింది ఈశావాస్యం ఏమిందంటే అంటూ కోడ్చేస్తూ స్పష్టంగా అరటి పండు వలిచినట్లుగా ఇది అనాత్మ ఇది ఆత్మ అని వాడికి తెలుసు ఇంకోటి చెప్పగలడు కానీ అనుభవానికి రాలేదు అలాంటి వాడిని జ్ఞాని అన్నారు ఆ జ్ఞానికంటే వీడు గొప్పవాడు వీడింద్రియాలను నిగ్రహించాడు పరమాత్మను పొందాను కూర్చున్నాడు మఠం వేసుకున్నాడు సాధన చేశాడు కనుక ఈ కబుర్లు చెప్పుకుని శాస్త్ర చేసేటటువంటి జ్ఞానము ఇది గొప్పది అంతేగాని సిద్ధుడైన జ్ఞానికంటే అనలేదు ఇక్కడ ఎందుకంటే జ్ఞానయోగం ద్వారా సిద్ధి పొందినవాడు జ్ఞాని అంటే బ్రహ్మానుభవం పొందినవాడు అపరోక్ష జ్ఞానం గొప్పదే ఇది జ్ఞానిభ్యోపి ఒకరు అడిగారు జ్ఞానినామచైతాం సివి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయ పరయచ్చతి శ్లోకం వచ్చుగా నోటి తనేద్దాం ఇప్పుడు నా జ్ఞానుల మనస్సును కూడా లాగేస్తుంది రే మాయా అయ్యా జ్ఞానులు సిద్ధి పొందిపోతే వాళ్ళు ఇంక వెనక్కిరారన్నారే జ్ఞానాదేవి కైవల్యం ఎలా లాగుతుంది అంటే అక్కడ అర్థం భాష్యకాలు చెప్తారు ఇందాక చెప్పిన పరోక్ష జ్ఞానములు అంటే శాస్త్రములు పట్టుకుని మాట్లాడేవాళ్ళు ఎలా మాట్లాడతారంటే వాడు నిజమైనటువంటి జ్ఞాని అవునా కాదు మీరు పోల్చేవచ్చండి ఎందుకంటే వాడికే స్పష్టంగా అర్థం కాదు వీడికి ఎక్కడ చెప్పగలడు వాడి స్పష్టత ఉండదు రెండవది ఏం చేస్తారంటే శాస్త్రం నింద చేస్తాడు వీడు జ్ఞానం అయిపోయాడు కదా కర్మలక్కర్లే ఉపాసన అక్కర్లే భక్తి ఏమైనా పక్కన పెట్టేయండి ఈ నామరూపాలు పట్టుకు ఎంతకాలం వేలాడతారు అని మాట్లాడతాడు అంటే వాడు అందరూ తెలియకుండా దేవనింద ఈశ్వరునింద కర్మ చేస్తాడు అదే జ్ఞాని అయితే అలా అనడు ఆయన చిత్తశుద్ధికి ఇవన్నీ అవసరమే ఈశ్వర కృపకి అవసరమే భగవన్ నామం మహిమాన్వితమైనది భగవద్ూపాన్ని ధ్యానించు అవి నేను తప్పకుండా తరింపజేస్తాయి అయితే నామరూపములు పలకడమే కాకుండా నామరూపములకు అర్థం తెలుసుకుంటే అది నామరూపాతీతమే అని తెలుస్తుంది ఇలా చెప్తాడే తప్ప వాటిని నిజమైన జ్ఞాని తిరస్కరించడు మీరు జ్ఞానులు చరిత్ర చూడండి ఎవరు తిరస్కరించలేదు ఎక్కడా కూడా అందుకే ఒకప్పుడు రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి అవ్వండి నేనంటే ఏమిటో చెప్పండి బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో చెప్పండి అంటే ఇప్పుడు నేను అరుణాచల పరిక్రమకు వెళ్తున్నాను అన్నట్టు రమణుల ఏమండి మీరు ఇంత జ్ఞాని కదా మీరుకి పరిక్రమలు ఇవన్నీ అన్నాడు నువ్వు నాతో నడిస్తారా లేకపోతే ఇక్కడ కూర్చో అని చెప్పి పరిక్రమకి వెళ్ళాట మహానుభావుడు చూడండి ఇక్కడ అంటే జ్ఞాని పరిక్రమ మానేస్తాడా అంతటా పరమాత్మ ఉన్నాడని తెలిసిన వాడు అరుణాచల పరమాత్మగా చూడ్డా కనుక మీరు ఎప్పుడైనా జ్ఞానుల విషయంలో చూడండి జ్ఞాని అయినవాడు తిరస్కరించినా ఎక్కడా కనబడదు జ్ఞాని తిరస్కరించారంటే ఏరుదాటగా తప్పదగలేడిన లాంటిది అందుకే ఆసేతు సీతాతరం పర్యటించి ప్రతి క్షేత్రంలో పరమాత్మని స్థుతించి అక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ శివలింగ ప్రతిష్ట విష్ణు ప్రతిష్ట చేసిన ఆది శంకర భగవత్పాదులు దేవుణ్ణి చూడడం అనే అజ్ఞానంలో ఉన్నారా అలా అనొచ్చా ఇది తెలుసుకోవాలి అందుకే పక్వత లేనటువంటి వాళ్ళు ఇలాంటి మాట్లాడతారు ఆ పక్వత లేక కేవలం శాస్త్రాల్లో పలుకుల్ని చిలక పలుకుల జ్ఞానులకంటే ఎందుకంటే శాస్త్రాల్లో బాగా చదివాడు ఇంకోడు చెప్పడం కోసం కంఠస్థ పెట్టాడు ఆ వాటిని మళ్ళీ వేస్తూ ఉన్నాడు వీటి వల్ల ప్రయోజనం ఏముందయ్యా అయితే ఒకటి మొన్న చెప్పిన యజ్ఞం ఇది కూడా గొప్ప యజ్ఞమే ఇది ఒక గొప్పదే కానీ ఇంకా ఎక్కువ జన్మలు తీసుకుంటుంది దానికంటే గొప్పది ధ్యానయోగం అని చెప్తున్నాడు అందుకే సాధకుడు కబుర్లు చెప్పేవాడి కంటే గొప్పవాడు అది జ్ఞానిభ్యోధికోమత అంటే జ్ఞానుల కంటే గొప్పవాడు ఈ యోగి కర్మిభ్య అధిక కర్మను చేసేవాళ్ళకంటే గొప్పవాడు తపస్సుభ్య అంటే నేను ఉపవాసాలు చేశాను దాని తర్వాత ఇన్ని జపాలు చేశాను ఇవన్నీ తపస్సు కింద కలిపితే ఇన్ని చేశాను ఎన్ని మండల దీక్షలు చేశాను అంటే తపస్సు అది గొప్పదే అది పుణ్యలోకాలు ఇస్తుంది గుర్తుపెట్టుకుండా తక్కువ ఇక్కడ అవి వ్యర్థము ఫలమివ్వవు చెప్పదు తెలియక అవి వేస్ట్ అని మనం రాసేస్తాం వేస్ట్ కాదు ఈ ఫలం రాదు కైవల్యం ఫలానికి అది నేరుగా సహకరించదు నేరుగా సహకరించదు పరంపరయా క్రమంగా సహకరిస్తుంది కనుకనే తపస్సుల కంటే పరోక్ష జ్ఞానుల కంటే కర్మిష్ఠుల కంటే గొప్పవాడు ఈ యోగి అంటే ఈ ధ్యాన యోగి ఎందుకంటే వాడు అందరి యోగుల కంటే గొప్పవాడు అని ఎందుకు చెప్పానంటే యోగి నామపి సర్వేష ఈ సర్వయోగుల కంటే అంటే తపోయోగుల కంటే కర్మయోగుల కంటే పరోక్ష జ్ఞాన యోగుల రకరకాల సాధనలు చేసే వాళ్ళకంటే వీడు ఎందుకు గొప్పవాడి అని చెప్పానంటే మద్గతేన అంతరాత్మన తన అంతఃకరణం నాయందు ఉంచాడు కనుక శ్రద్ధావాన్ వాడి శ్రద్ధావంతుడు అంటే తాను అక్కడ ఉంచినప్పుడు నిజంగా ఆత్మ ఉందంటారా ఏదో శివభక్తి ఉంది కానీ శివుడు ఉన్నాడంటారా అన్నట్టేవాడికి ఉన్నాడంటారా అనేకొచ్చినప్పుడు భక్తి అక్కడ ఉందండి ఇక్కడ కనుక ఏదో ఖాళీగా ఉన్నాడు శివరామ అన్నాడు ఉన్నాడు నమ్మకం లేదు ఒక్కొక్కప్పుడు ఉన్నాడు అనుకుంటాడు మరొకటి కలడో లేడో అనుకుంటుంటాడు ఇంకేముందండి ఫర్మనస్ ఉండాలండి దానిపై శ్రద్ధది ఇక్కడ అందుకే మద్గతైన అంతరాత్మన నాయందు అర్పింపబడైనటువంటి అంతరాత్ముడయి అంటే వాడు అంతఃకరణను నాయందు అర్పించి శ్రద్ధావాన్ శ్రద్ధావంతుడు ఎవడయి ఉంటాడో వాడు సర్వయోగుల కంటే గొప్పవాడు అని నా అభిప్రాయం అన్నాడు కృష్ణుడు ఒపీనియన్ అండి ఎవడు గొప్పవాడు అందరికంటే మద్గతే నా అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే భజించువాడు భజించితే భక్తుడు కనుక అందరికంటే గొప్పవాడు అంటే భక్తుడు అందరికంటే గొప్పవాడు అది తీర్చిదిద్దాడండి ఇక్కడ ఎటువంటి భక్తుడు మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ శివుడిపై కృష్ణుడిపై విష్ణువుపై రాముడిపై నీకు భక్తి కలిగింది అంటే నువ్వు చూసావో పెట్టేవా కనబడితే నమ్ముతానండి నమ్మితే గాని కనబడ్డాయి అది ఏం చేస్తావు నమ్మకం కావాలి నమ్మకం కావాలంటే శాస్త్రవాక్యము లేకుంఠితమైనటువంటి నమ్మకం ఉండాలి దాని పేరు శ్రద్ధావాన్ అక్కడ ముందు శ్రద్ధావాన్ అంటే అర్థం కృష్ణుడిపై ఎందుకు అలా కరిగిపోతావు అని గురించి విన్నావు గనక ఎవరి ద్వారా శాస్త్రముడి ద్వారా దానితో నీకు అది సత్యమనే భావం కలిగి తాదాత్మ్యం కలిగింది కనుక అది శ్రద్ధ అంటే శ్రద్ధావాన్ శ్రద్ధావాన్ అయిన తర్వాత ఏం చేసావు మద్గతైన అంతరాత్మన మత్ అంటే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని ఎందు అంతరాత్మన గతమైన అంతరాత్మ అంటే పరమేశ్వరుని ఎందు అర్పింపబడిన పరమేశ్వరుని ఎందు ప్రవేశించినటువంటి అంతరాత్మ అంటే వాడు అంతఃకరణ ఇంకక్కడే తిరుగుతుంది ఈ రెండు లక్షణాలు ఎవడుకుంటాయో అంటే శ్రద్ధావంతుడై నిరంతరం నాయందే అంతరాత్మని ఎవడు ఉంచుతాడో అంటే మొత్తం తీసుకొచ్చి కన్క్లూజన్ చెప్తున్నాడు మధ్యలో చెప్పినది అభ్యాసం మధ్యలో చేస్తూ పోయినా వాడు తప్పకుండా సిద్ధి పొందుతాడు అంత గొప్పదే ఈ యోగం అందుకే ఈ యోగంలో అసలు స్వరూపం ఏంటంటే నాయందు చిత్తము సంపూర్ణముగా అర్పణ చేసినటువంటి శ్రద్ధావంతుడైన భక్తుడు వాడు యుక్తతమ యుక్త తమ గొప్పవాడని నా అభిప్రాయము యోగి నామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మనా శ్రద్ధావాల్లభతే యో మాం సమే యుక్త తమోమత వాడు యుక్తతముడు యుక్తతముడు అంటే యోగుల్లో శ్రేష్ఠుడు పైగా యోగి నామ సర్వేషాం అని ముందు చెప్పాడు కనుక ప్రయత్నశీలుల్లో అంతకంటే గొప్పవాళ్ళేన్నారు ఇక్కడ కనుకనే ప్రయత్నం అంతా దీనికోసం చేయాలండి శ్రద్ధను ఊతంగా చేసుకుని అంతరాత్మని ఈశ్వరగతం చేయాలి ఇక్కడ పరమాత్మగతం చేయాలి వాడందరికంటే గొప్పవాడు అని చెప్తూ స్వామి ఈ అధ్యాయాన్ని ముగించి తర్వాత అధ్యాయంలో కొనసాగిస్తున్నాడు మళ్ళీ అర్జును ఉవాచ లేదు భగవాన్ ఉవాచ కొనసాగింపే తర్వాత అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన నుంచి ఈ ఆరు అధ్యాయాలకి కర్మ షట్కం అని ఈ ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు భక్తి షట్కం షట్కం అంటే ఆరు ఆ తర్వాత మిగిలిన దాన్ని జ్ఞాన షట్కం అని విభాగం చేశారండి కొంతమంది పెద్దలు కృష్ణుడు చేయలే శంకరాచార్య మొదలైన భాష్యకారులు కూడా చేయలేదు తర్వాత వచ్చిన మహాత్ములు చేశారు వాళ్ళు ఒక చక్కగా మీరు గమనించండి ఇక్కడి వరకు కర్మ తీసుకొస్తూ కర్మలో ధ్యానం చెప్పి జానంలో పరమాత్మను భజించడమే ప్రధానంగా చెప్పాడు అంటే జానం భక్తి యోగంలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఆ భక్తి అంటే ఏమిటో వివరించుతుంది మొత్తం మిగిలినటువంటి ఆరు కూడా భక్తి గురించి చెప్తున్నాడు ఇక్కడ ఈ భక్తి తర్వాత చెప్తున్నది భక్తితో ఏ పరమాత్మను ఆశ్రయించావో వాడితో ఐక్యం కావడం అది మొట్టమొదటితే త్వం కర్మ నువ్వు చేస్తున్నావు కనుక త్వం గురించి చెప్పేట మొదట ఆరు మధ్యలో ఆరు ఏ పరమాత్మ ఎందుకు భక్తి కలిగి ఉండాలో ఆ పరమాత్మ ఏమిటో తత్వత పరమాత్మ యొక్క స్వరూపం ఏంటో చెప్తాడు కనుక తత్ తత్ అంటే పరమాత్మ కదా త్వం కర్మ షట్కం తత్ భక్తి షట్కం అసి తత్వమసిలో మిగిలిన ఆరు కూడాను తత్వమసిలు పూర్ణ జ్ఞాన షట్కం అని చెప్పారు ఇక్కడ ఈ విధంగా భగవద్గీతను విభజించి చూపించారు ఇది ప్రక్రియ సౌలభ్యం అంటారు దీన్ని ఇక్కడ అంటే ప్రక్రియను అర్థం చేసుకోవడానికి పనికి రావడమే తప్ప భగవంతుడు యోగాన్ని మూడు భాగాలుగా విడగొట్టలేదు ఇది తెలుసుకోండి కలిసే ఉంటాయి అందుకే జ్ఞానం యోగం చదివేసి కర్మయోగాన్ని నిందించకూడదు ఆయన రెండు లేవుని ఆయనే చెప్పాడు ఇక్కడ కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము మధ్యలో ధ్యానయోగం తీసుకొచ్చాడు అంటే కర్మయోగం ధ్యానయోగంగా పండాలి లేకపోతే ముక్తి లేదు ఆ ధ్యానయోగం భక్తి పరమాత్మని మాత్రమే ఆశ్రయించట భజ్జనే దాతకి పట్టుకొనుట ఒక అర్థం ఆశ్రయించట పట్టుకోవాలి ఉడుము పట్టు మామూలు పట్టు కాదు ఒకసారి పట్టి జారిపోవడం కాదు నువ్వు నన్ను వదలకయ్యా అన్నాడు పట్టి విడవరాదు నా చేయి పట్టి విడవరాదు అని అంటాడు త్యాగయ్య ఆయన పట్టు అలాగూ విడవకూడదు కానీ ఆయన విడవకూడదని నువ్వు ఆయన పట్టుకోవాలి ఇక్కడ అంతే కదా నాన్న నా చెయ్యులేక నా చెయ్యుదులీకి అన్నాడు పెళ్ళాడు కానీ నాన్నకి తను చెయ్యి అంది ఇవ్వాలి వీడు వదలకుండా ఉంచాలి అప్పుడు ఆయన వదలకుండా పట్టుకొని ఇక్కడ ఇది తెలుసుకోవాల్సినది ఆ అది భక్తి అంటే పట్టు దేన్ని పట్టాలి లక్ష్యం పరమాత్మ ఆయనే పట్టుకో ఎలా పట్టాలి మద్గత అయిన ఒకటే సూత్రం అలా పట్టు అందుకే తర్వాత మొదలవుతోంది జ్ఞాన విజ్ఞాన యోగము జ్ఞాన విజ్ఞాన యోగం దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా ఇప్పుడు ఇన్ని పేర్లు చెప్తాం అసలు పేరు మర్చిపోవచ్చు అన్ని పేర్లు ఉన్నాయి దీనికి విజ్ఞాన యోగం ఇది ఒక పేరు సృష్టి విజ్ఞాన యోగం ప్రకృతి విజ్ఞాన యోగం ఉత్పత్తి యోగం జగత్ ప్రసూతి యోగం పరాపర యోగం పరాపర ప్రకృతి యోగం సమగ్ర దర్శన యోగం ఎన్నయ్యే ఎనిమిది ప్లస్ జ్ఞాన విజ్ఞాన యోగం తొమ్మిది పేర్లు ఒక్క అధ్యాయానికి ఉన్నాయండి ఇక్కడ అంటే అర్థం ఇందులో చెప్పిన పాయింట్స్ అన్నీ డీల్ చేస్తుంది అని ఇక్కడ అంటే ప్రకృతి ఏమిటి జీవుడెవరు ఈశ్వరుడెవరు ఇది చెప్తున్నది దీన్నే రమణులు చెప్తారు సమస్య తెరుచుకోవాల్సింది మూడే వివేచన చేయవలసింది జీవుడు జగత్తు ఈశ్వరుడు ఇంతే మూడే సబ్జెక్టులండి నాస్తికుడికి జీవుడు జగత్తు ఆస్తికుడి జీవ జగదీశ్వర మూడు మిగిలే వీటి గురించి వివేచన చేయడమే సాధన వివేచన చేసి జీవుడు జగత్తు ఈశ్వరుడు వేరు కొంత వివేచన చేసి వేరు అనుకుంటాడు ఒక దాగానికి వచ్చినవాడు కాదు ఆయన అంశం అంటాడు ఒకడు అంశ ఏంటో ఆయనే మొత్తం అంటాడు మొత్తానికి ఏదో ఒకటి విచారణ చేసారు కనుక ముగ్గురు గొప్పవారి తెలుసుకోండి ఇక్కడ అసలు విచారణ లేకుండా బతికేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అసలు ఆలోచన లేకుండా అందుకే జీవుడు జగత్తు ఈశ్వరుడిని చూపిస్తాడు ఇప్పుడు లక్ష్యం ఎవరు ఇందులో ముగ్గురిలో ఇప్పటివరకు విన్నవారికి అడుగుతున్నాం లక్ష్యం ఏంటండి ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు మనకు తెలిసిపోతుంది ఆ జీవుడైన తన బుద్ధితో జగత్తు నుంచి దృష్టి మరచి ఈశ్వరుడి పెట్టాలి ఈశ్వరుడి పెడితే జగత్తు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన నుంచి వచ్చిందిగా కనుక జగత్తు ఆయనది కాదా జగత్తు అంటే అర్థం చేసుకో అంటే ముందు ఇప్పుడు సమస్య నువ్వు జగత్తులో ఉన్నావు జగత్తు సత్యం అనుకుంటున్నావు సత్యం ఈశ్వరుడు సత్యమైన ఈశ్వరుడిని తెలియట్లేదు సత్యం అవునో కాదో తెలియదు కానీ జగత్ మాత్రం పట్టుకుంది ఇది అప్పుడు అసత్యం అని ఎందుకు మనం ఏదో శాస్త్రాలు విన్నాం గనుక కానీ సత్యం అనుకుంటున్నావు కదా కానీ జగత్తు జీవుడే నీకు తెలియబడుతున్నాడు కానీ ఈశ్వరుడు ఉన్నాడు నొప్పుకుంటున్నావు అప్పుడు నువ్వు ఈశ్వరు తత్వ వేచన ఎలా చేయాలి అది ఇందులో చెప్పబడుతున్నది మొత్తం కూడా రమ్యమైన విషయం ఇక్కడ ఎంతవరకు భగవంతుని భగవంతుడిని అన్నా ఎందుకు భగవంతుడు పట్టుకోవాలి భగవంతుడు అంటే ఎవరు కానీ ఈశ్వరుని యొక్క తత్వము సమగ్రముగా నీకు చెప్పడానికి పనికొచ్చే అధ్యాయం పేరు విజ్ఞాన యోగము లేదా జ్ఞాన విజ్ఞాన యోగము అది స్వామి చెప్పాడు నేనేమిటో సంపూర్ణముగా ఇప్పుడు చెప్పబోతున్నాను విను అన్నాడు అధ్యాయంలో అంటే ఇంతవరకు చెప్పలే ఇంతవరకు కర్మ అన్నాడు జానమన్నాడు సాధనా విషయమే ఎంతవరకు ఎక్కువ చెప్పాడు సిద్ధి గురించి మర్చిపోలేదు చెప్తూ ఉన్నాడు మధ్యలో భోక్తాలం యజ్ఞ తపసా సర్వలోకమహేశ్వరం ఇలాంటి శ్లోకాల్లో భోక్తాల యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం అక్కడ మరికొన్ని చోట్ల ఆయన ఈశ్వరుడు గురించి చెప్తూనే ఉన్నాడు బ్రహ్మణ్యాదాయ కర్మా కర్మాణి మై సన్యస్య కర్మాణి అంటూ చెప్తూనే ఉన్నాడు కానీ కేవలం ఈశ్వరుడు అంటే ఏమిటానికి పరిపూర్ణమైన జ్ఞానం ఈ అధ్యాయం ఇక్కడ దీన్ని బట్టి భగవంతుడంటే ఏమిటో స్పష్టముగా తెలియజేసే అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము అన్నాడు జ్ఞాన విజ్ఞానాలను పేరెందుకు పెట్టాయ్యా అంటే జ్ఞానం అనగా శాస్త్రము చక్కగా అర్థం చేసుకుంటే కలిగేటటువంటి ఎరుకకి జ్ఞానం అని పేరు అది అనుభవానికి వస్తే విజ్ఞానం అని పేరు ఆ రెండింటి చెప్పి అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగము అన్నారు ఇక్కడ ఈ అనుభవ విషయం కూడా తెలియబడుతుంటుంది అదేవిధంగా పరమాత్మ యొక్క నిర్గుణ నిరాకారతత్వము అది ఒకటి సగుణ సాకార దివ్యతత్వం రెండున్నాయి రెండు గురించి చెప్తోంది కనుక ఈ జ్ఞాన విజ్ఞానములు రెండు ఇందులో ఉన్నాయి అని కొందరు చెప్తారు ఇది ఒక నిర్వచనం కొంత కొంతమంది ఏమన్నారంటే తనకి పరమాత్మకు ఉన్న సంబంధం తనకి ప్రపంచానికి ఉన్న సంబంధం తనకి పరమాత్మకి ఉన్న సంబంధం జ్ఞానం తనకి ప్రపంచానికి ఉన్న సంబంధం విజ్ఞానం వివిధములైన జ్ఞానములు ప్రపంచంలో ఉంటాయి వివిధములైన జ్ఞానములు అంటే ఇంద్రియ జ్ఞానములు వివిధం ఈశ్వర జ్ఞానం అందుకే తనకు పరమాత్మ సంబంధం ఒకటే జ్ఞానం ప్రపంచంలో వివిధ వస్తువులతో ఉన్న జ్ఞానం విజ్ఞానం కానీ నీకు ప్రపంచానికి ఉన్న సంబంధం నీకు ఈశ్వరుడికి ఉన్న సంబంధం ఏంటో చర్చించే అధ్యాయం పేరు కనుక జ్ఞాన విజ్ఞానం అన్నాడు కొంతమంది ఎవరికి తోచినది ఇవన్నీ మనం తీసుకోవచ్చు కానీ భగవత్పాద వారు చెప్పిన ఒక డెఫినేషన్ సరిపోతుంది శాస్త్రం వల్ల వచ్చేటటువంటి పరోక్ష జ్ఞానం జ్ఞానమైతే అనుభవంతో వచ్చేది విజ్ఞానం అన్నాడు అయినా ఇంత వివేచన ఎందుకు చేశారంటే ఈ నామాలి పెద్దలు ఈ వివేచన వల్ల కూడా కొంత జ్ఞానం వచ్చేసింది మనకి అంటే జ్ఞానం అనేది బ్రహ్మైక్యం అనే మాటలో ఇంతవరకు వాడుతూ ఇప్పుడు దాన్ని శాస్త్రజన్య జ్ఞానం అని తేల్చేస్తే ఎలాగా విజ్ఞానం అనే పదం ఉంది కదా అని వాడేవు నువ్వు కానీ జ్ఞానం అనగా పరమాత్మ యొక్క జ్ఞానం విజ్ఞానం ప్రపంచం యొక్క జ్ఞానం అందుకే విజ్ఞాన శాస్త్రం అంటూ ఉంటాం మన సైన్స్ని అక్కడే తెలిసిపోతుంది వివిధ జ్ఞానములు ఉంటాయి తప్ప అక్కడ ఏకజ్ఞానం ఉండదు ఏకజ్ఞానం అది ఇది గ్రహించవలసింది ఇది ఎందుకు అంటే నీకు దేహాసక్తి ఎక్కువ ఈశ్వరాసక్తి తక్కువ మెటీరియలిస్టిక్ అవుట్లుక్ ఉన్నది మెటీరియల్ కనబడుతుంది కానీ మెటీరియల్ తన అసలు మెటీరియల్ మ్యాటర్ అయ్యో నువ్వు తెలుసుకునే ప్రయత్నించాయి అప్పుడు ఈశ్వరుడు తెలుస్తాడు ఇక్కడ వివేచన చేయి అందుకే మనకి ప్రధానంగా ఆత్మాసక్తి విద్యలే ఎక్కువ దేహాసక్తి విద్యలు తక్కువ మనకి కారణం మన అప్రోచ్ వేరు ప్రపంచం కనబడుతున్నా దాన్ని నడిపి పరమాత్మ ఉన్నాడనే అప్రోచ్తోనే భారతీయ తత్వశాస్త్రం అంతా ఆధారపడి ఉంటుంది వాళ్ళు భగవంతుడు నొప్పుకున్నా దేహానికే ప్రాధాన్యం మిగిలిన చోట్ల మీరు గమనించండి అందుకే నేను దేహాన్ని నాకో ఆత్మ ఉంది అంటాడు పాశ్చాత్యుడు నేను ఆత్మని నాకో దేహం ఉంది అంటాడు భారతీయ మహర్షి రెడ్డికి చిన్న తేడా ఉందండి ఈ ఎరుకు జాగ్రత్తగా తెచ్చుకోవాలి అది జ్ఞాన యోగం చాలా విశేషంగా చెప్తుంది ఇంకొక ఆయన సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మను తెలుసుకోవడమే జ్ఞానం ఆయన్నుంచి సృష్టి ఎలా కలిగింది ఎలా నడుస్తోందో తెలుసుకోవడం విజ్ఞానం అన్నాడు ఇది కూడా బాగుంది ఇవాళ జ్ఞాన ఎన్ని నిర్వచనాలు చెప్పినా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ శాస్త్ర సమ్మతమైనవి గనుక చెప్పుకున్నాం శాస్త్ర విరుద్ధమైన చెప్పట్లేదు ఇవన్నీ బాగున్నాయి సచ్చిదానందమైన పరమాత్మని యథార్థంగా తెలుసుకోవడం జ్ఞానం ఆయన నుంచి సృష్టి ఎలా జరిగింది ఎలా నిర్వహింపబడుతుంది ఆయన చేత అని తెలుసుకోవడం విజ్ఞానం ఇది గ్రహించితే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే విశ్వం ఎందుకుందయ్యా అంటే విష్ణువుని తెలుసుకోవడానికి ఇది ఒక్కడ ప్రపంచం ఉన్నది పరమాత్మను గుర్తు చేయడానికి ఒకటే మాట ఇక్కడ గుర్తు చేయాలండి ఒక అద్భుతమైన పెయింటింగ్ చూసో చాలా బాగుందండి అనట్లే ఎవరు వేశారండి అంటున్నావు ఒక బిల్డింగ్ చూసావు వచ్చి లేదు ఎవడు కట్టేడండి అంటున్నావు ఇక్కడ ఒక రమ్యమైనటువంటి కట్టడాన్ని చిత్రాన్ని చూస్తే అది ఎవరు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నావే రమ్యమైన ప్రపంచాన్ని సృజించిన వాడు ఎవడు అని ప్రశ్న వేసుకోకుండా బతికేస్తున్నావేమిటి అని అడగాలి ఇక్కడ కానీ కర్త ఎవడు చేశాడో తెలుసుకోవాలి అది వివేచన చేయి ఆ చేసిన దీనికి దూరంగా ఉన్నాడా దీనిలో ఉన్నాడా ఎలా ఉన్నాడు అది ఇప్పుడు ప్రశ్న జగత్తుని ఈశ్వరుడు సృష్టించాడని తెలియగానే ఒక్కసారి నమస్కారం చేయాలి వెంటనే జగత్తును సృజించిన ఈశ్వరుడు జగత్తును తన పాటికి తాను సృష్టించి బయటపెట్టి తాను ఎక్కడ ఉన్నాడా వివేచన చేయి ఆ వివేచన చేయడం ఇందులో కనబడుతుంది ఇక్కడ అలా చూస్తే తాను సృజించిన జగత్తుకి దూరంగా తాను లేడు ఇంతవరకు విన్న సంస్కారం మీద మనకు వెంటనే తెలుస్తుంది తాను సృజించిన జగత్తులో తానే ఉన్నాడు తానే ఉన్నాడంటే జగత్తులో ఉన్నాడు జగత్తు అయ్యి ఉన్నాడా ఇది మళ్ళీ పరిచయం మీరు ఎలా ప్రశ్న సింపుల్ అండి ఇలా రాసుకుంటే జగత్తులో ఉన్నాడు జగత్ అయ్యి ఉన్నాడా జగత్తు తానై ఉన్నప్పుడు నువ్వు దేని మీద రాగం పెట్టుకుంటావు దేని మీద ద్వేషం పెట్టుకుంటావు జగత్తంతా తానే ఉన్నప్పుడు ఇలా ఆలోచించు నువ్వు సాధన ఎలా వెళ్తావు చూడు జగత్తు తానైనప్పుడు ఆయన ఎక్కడ బ్రతకాలి నువ్వు జగత్తులోనే నువ్వెక్కడున్నావు ఆలోచించు అంటే నువ్వు జగత్తు ఏమిటి ఈశ్వరుడు ఏమిటి ఈ వివేచన చేయి ఇదే జ్ఞాన యోగం అంటే మొత్తం ఇక్కడ కానీ సాధకుడికి ఇది గట్టి జ్ఞానాన్ని ఇవ్వబోతుంది ఎందుకంటే ఇంతవరకు నన్ను పట్టుకో నాయందు మనస్సునుంచు నాయందు మనస్సు నుంచు నాయందు మనస్సు నుంచు అన్నటువంటి వాడు నేనేమిటో తేల్చేస్తున్నాడు దేని నుండి మనస్సు మరల్చారు మరల్చారు అని తెగ దాని స్వరూపం కూడా చెప్పబోతున్నాడు ఇక్కడ అది అంతా కలిపి నా స్వరూపమని ప్రతిపాదన ఇక్కడ అటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయానికి శ్రీకారం చెట్టుకుంటూ మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం యథా జ్ఞాస్యసి తృణూ నాయన మయి ఆసక్తమనా నాయందు ఆసక్తమైన మనస్సు కలవాడవై మదాశ్రయ నాయందు పరాయణుడవై యోగం యుంజన్ సమగ్రం సంపూర్ణమైన యోగమను నిమగ్నుడువై సమగ్రం అంటే సంపూర్ణమైన నా స్వరూపాన్ని నిస్సందేహంగా ఎలా తెలుసుకుంటావో చెప్తున్నాను విను అంటే మై ఆసక్తమనాహ మదాశ్రయ రెండు లక్షణాలు ఉండాలండి నాయందు ఆసక్తి కలిగి ఉండుట నన్ను ఆశ్రయించుట అంటే నామెందు ఆసక్తి కలిగి ఉండడమే కాదు నన్నే ఆధారం అనుకోవాలి ఒక రాజుగారి దగ్గర సేవకుడు ఉన్నాడు అతను ఎవరిని ఆశ్రయించాడు రాజును ఆశ్రయించాడు కానీ అక్కడికి వెళ్ళిన దగ్గర తన కుటుంబం తన పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళను పోషించడానికి కదా ఇది మీద ఆధారపడ్డాను బుయోడుస్తూనే ఉన్నాడు అక్కడ అంటే వాడికి ఆశ్రయం ఉంది కానీ ఆసక్తి లేదు ఎక్కడ చూశారా అంటే రాజును ఆశ్రయించాడు సేవకుడే కానీ రాజు మీద ఆసక్తి లేదు ఆసక్తి కుటుంబం మీద భగవాను అందుకు రెండు పదాలు వేశాడు మై ఆసక్తమనాహ నాయందు ఆసక్తి కలిగి నన్ను ఆశ్రయించినవాడు అంటే నేను భగవంతుడిని ఆశ్రయించానండి ఎందుకు మా పిల్లలకు బాగుండాలి ఆసక్తి ఏమో ఇటు అటు అందుకే భగవంతుడు తననివ్వడు ఇది ఇస్తాడు నువ్వు ఆయన కావాలన్నప్పుడు వేరే ప్రాసెస్ ఉంది ఇక్కడ నీకు లౌకికమైనవి కావాలి అంటే అంటే ఇదంతా విని డిసప్పాయింట్ అవ్వద్దు అంటే మేము భగవంతుని ఆశ్రయించి ఇంత కష్టపడాలండి అంటే ఇంత కష్టపడక్కర్లేదు నీ కోరికలు తీర్చడానికి అయితే ఇంత కష్టపడక్కర్లేదు స్తోత్రం చదువుకో పారాయణ చేసుకో భయం చేసుకో కోరిక తీర్చేస్తాడు నీకు అదే కావాలి మోక్షం కావాలంటే పరమాత్మత ఐక్యం కావాలంటేనే ఇంత ప్రయత్నం ఎందుకంటే నువ్వు ఆయన ఎందుకు లేదు ఆశ్రయమే నీకు ఇప్పుడు కోరిక తీర్చుకోవడానికి ఆయన ఒక డబ్బు కావాలంటే ఒక దగ్గరికి వెళ్ళి అడుక్కుంటావు ఎవరు ఇవ్వకపోతే ఈశ్వరుని అడుక్కుంటావు అంతే ఇది అడుక్కోవడానికి ఆశ్రయించినట్లే మరొకటి కాదు ఇక్కడ ఆసక్తమనాహ చాలా గొప్పది అది అందుకు ముందు అది మొదలు పెట్టాడు ఆయన మ్యాసక్త మనాహ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ నాయందు ఆసక్తి కలిగి నన్ను ఆశ్రయించిన వాడై ఉన్నటువంటి వాడు నన్ను ఎలా చక్కగా తెరుచుకోగలడో చెప్తాను విను అన్నాడు మాట ఎంత గొప్పగా అన్నాడు నేను అంటే ఏమిటో నీకు సంపూర్ణంగా చెప్పబోతున్నానని మాట చెప్పిస్తే చాలు కదండి అది సమగ్రం మాం నా గురించి సమగ్రముగా విను అన్నాడు ఇక్కడ అంటే అయిపోయింది నా గురించి సమగ్రముగా చెప్తున్నాను డౌటే లేదు కానీ ఎంత అందంగా చెప్తున్నాడంటే మయ్యాసక్త నాయందో ఆసక్తుడై నన్నే ఆశ్రయించిన వాడు సందేహరహితంగా నా యొక్క ఏ సమగ్ర స్వరూపాన్ని తెలుసుకుంటాడో దాన్ని చెప్తున్నాను వినున్నాడు ఇక్కడ అంటే యోగ నా సంపూర్ణ స్వరూపాన్ని తెలుసుకోగలడు అని మాట ఉన్నది ఇక్కడ వాడేం తెలుసుకోగలడో దాన్ని చెప్తున్నాను అంటే నా సమగ్ర స్వరూపం ఎవరికి అందదు అని లేదయ్యా వాడికి అందుతుంది వాడికి ఏది అందుతుందో అది నీకు చెప్తున్నాను విను అన్నాడు ఇక్కడ ఒక్క మాటలో తన గురించి పూర్ణంగా చెప్తున్నానని చెప్తున్నాడు అది అందుకోరు అందుకోలేరు అనుకోకు ఫలానా అందుకోగలడని చెప్తున్నాడు ఆ ప్రయత్నం నువ్వు చెయ్యని చెప్తున్నాడు ఒక్క మాటలు అన్ని చెప్పాడండి స్వామి ఇక్కడ అదే మయ్యాసక్తమనాథ యోగం యుంజన్ మధాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తృణు ఇక్కడ చెప్పడంలో అనన్యభక్తితో ఆసక్తమైన మనస్సు కలవాడు మాత్రమే నన్ను తెలుసుకోగలడు గనక నువ్వు అటువంటి అనన్యభక్తితో అటువంటి ఆసక్తి కలిగినటువంటి భక్తుడివై నా గురించి సమగ్రముగా తెలుసుకోవు అని చెప్తున్నాడు ఇక్కడ సమగ్రముగా అంటే అర్థం సంపూర్ణంగా అంటే భగవంతుడి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంట అది ఎలాగు అంటే సమస్తం విభూతి బల శక్తి ఐశ్వర్యాది గుణ సంపన్నం మా అన్నారు సమగ్రం అంటే నా యొక్క నిర్గుణమైన తత్వము యథార్థతత్వంతో పాటు నేను ఈ జగన్ నిర్వహణ చేస్తున్నప్పుడు ఏ విభూతులు ప్రకటిస్తాను ఏ బలం చూపిస్తానో ఏ శక్తులు చూపిస్తానో ఏ ఐశ్వర్యాలను వ్యక్తపరుస్తానో ఇవన్నీ నావే కనుక నా యొక్క సమగ్రమైన విభూతి బల శక్తి ఐశ్వర్యాది గుణసంపన్నం అది బలం అంటేనే శక్తి కదా అని కొందరు అనుకోవచ్చు బలం అంటే పవర్ శక్తి అంటే సమర్థత అనర్థం ఇక్కడ బలము సమర్థత నుండి భేదముంది అందుకే విభూతి విభూతి అంటే ఒక్కొక్క చోట కనబడే గొప్ప విషయములు అవన్నీ స్వామివి విభూతి బల శక్తిఐశ్వర్యాది గుణ సంపన్నం మాం అసంశయం నిస్సందేహంగా ఎలా తెలుసుకోగలవో అది అది తెలుసుకోవాలి అంటే ఉండవలసిన లక్షణాలు మై ఆసక్త మదాశ్రయా కనుక భగవంతునిందు ఆసక్తి ఆయన ముందు ఆశ్రయబుద్ధున్న వాడికే పరమాత్మ యొక్క సమగ్రతత్వము సందేహరహితంగా తెలుస్తుంది సమగ్రతత్వము సందేహరహితంగా తెలుస్తుంది ఈ చెప్పడంలో ఇటువంటి వాడు నన్ను తెలుసుకోగలడు వాడు తెలుసుకున్నది నీకు చెప్తున్నాను ఇక్కడ అని చెప్పడంతో పాటు నువ్వు ఉంటే గాని నన్ను తెలుసుకోలేవయ్యా అర్జున అంతేకాదు మన అందరికీ చెప్తున్నాడు ఆసక్త మనస్సు అదేవిధంగా ఆశ్రయబుద్ధి ఈ రెండు ఉంటేనే పరమాత్మ యొక్క పరిపూర్ణతత్వం తెలుస్తుంది అంతేగాని నాకు అర్థం కాలేదంటే నీకు ఆ రెండు లేవు అని అర్థం ఈ రెండు తెచ్చుకో ఏది ఆసక్తమనాహ ఆశ్రయ ఈ మాట అలా గుర్తుపెట్టుకోవాలండి అది ఆశ్రయించిన వాళ్ళందరికీ ఆసక్తి ఉండదు ఆసక్తి ఉన్నా ఆశ్రయించు కానీ రెండూ ఉండాలి ఇక్కడ అటువంటి బుద్ధి ఆసక్త భక్తి అంటే ఇది ఇంకోటి లేదు మయ ఆసక్తమనాహ పదాశ్రయ ఇంత ఈ రెండూ కలిగి ఉన్నట్లయితే పరమాత్మ వారికి నిస్సందేహముగా తన సమగ్రతత్వాన్ని అనుభవానికి ఇస్తాడు కనుక ఈ రెండు లక్షణాలకు నీకుంటే గాని నేను ఇప్పుడు చెప్పలేను ఈ రెండు లక్షణాలు ఉంటే ఏది తెలుసుకోగలవో దాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నాడు ఇక్కడ అంటే ఇప్పుడు మనకు చెప్పబోయేది ఏంటి సమగ్రం అసంశయం తన సమగ్రతత్వాన్ని సందేహరహితంగా చెప్పబోతున్నట్ట ఆయనకు సందేహం లేదు మనకి సందేహరహితంగా తెలియాలంటే మాత్రం ఆసక్తులమై ఆశ్రయలమై రేపొచ్చి మళ్ళీ తెలుసుకుందాం సర్వ శ్రీకృష్ణ చరణార్విందాపణమస్తు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా జ్ఞానిన్యాయమార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖనోభవ్ కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యాలిని దేశోయోభరగి బ్రాహ్మణ సంతు నిర్భయా అపుత్ర పుత్రిణ సంత పుత్రణ్ సంత పుత్రిణ అధనాస్ సధనాస్ సుతు జీవంతు సరిదాంశం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తితనూజా సర్వౌమాయ మంగళం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్తిహేతవే తాపత్రై వినాశాయ శ్రీకృష్ణాయ మంగళం వాసువాయ మంగళం శ్రీమద్రమామణ గోవిందో హరిగోవిందమః పార్వతీపతర హర మహాదవ